ధ్యాయం విభూతి యోగం అధ్యాయంలో ప్రవేశించడానికి ముందుగా గీత యొక్క మహిమను గుర్చి ఒకటి రెండు వాక్యములు చెప్పదలంచినాను పూర్వం భారతదేశంలో ఒక మహాప్రవక్త ఉన్నారు ఆధ్యాత్మిక ప్రవక్త వారి పేరు వల్లభాచార్యుల వారు గొప్ప విజ్ఞాన వంతురండి వారు అనేక మంది శిష్యులు ఉన్నారు ఒక శిష్యుడు ఒక ప్రశ్న అడిగినారు వారిని గురుదేవ ప్రపంచంలో అనేక శాస్త్రములు ఉన్నాయి ఏ శాస్త్రములు చక్కగా చదివి అనుష్ఠించినచో మానవునికి బంధవి ముక్తి కలుగుతుంది దయచేసి సెలవివ్వండి అని ప్రశ్న వేశారండి అర్థమైందండి ప్రశ్న ప్రపంచంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి ఏది చక్కగా చదివి అనుష్ఠించినచో మానవునికి దుఃఖరాహిత్యము మోక్షప్రాప్తి బంధవి ముక్తి కలుగుతుందో దయచేసి చెప్పండి అని ప్రార్థన చేసినాడు ఎవరండి ఒక శిష్యుడు గురుదేవుడైనటువంటి వల్లభాచార్యులు వారిని ప్రశ్న చేసినారు వారు చెప్పిన జవాబు వినండి ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర మంత్రస్తమాని కర్మాప్యేకం తేవస్ ఏకం శాస్త్రం ఒక్కటే శాస్త్రం మీరు చక్కగా ఆచరించుకుంటే చాలు దాన్ని పఠించి ఏది దేవకీపుత్ర గీతం దేవకీపుత్ర అంటే కృష్ణ పరమాత్మ చూ దేవకీనందనుడైనటువంటి కృష్ణ పరమాత్మ గానం చేసినటువంటి శాస్త్రం ఉన్నటువంటి గీత భగవద్గీత అది ఒక్కటే శాస్త్రం మానవుడిని తరింపజేస్తుంది చక్కగా మీరు అనుష్ఠిస్తే ఏకం శాస్త్రం దేవ అన్ని శాస్త్రములు చదవలసినటువంటి పని లేదు ఈ ఒక్కదాన్ని క్షుణ్ణంగా మీరు పరిశీలించి దాన్ని ఆచరిస్తే చాలు అని చెప్పినారు ఎవరు గురుదేవుడైనటువంటి వల్లభాచార్యులు వారు తన శిష్యునికి చెప్పినాడు ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఎవరైనా ఒక్క దేవుణ్ణి మనం దన్న ధ్యానం చేయాలని అనుకుంటే ఏకో దేవకీ పుత్ర ఆ దేవకీ పుత్రుడైన కృష్ణ పరమాత్మని చక్కగా ధ్యానం చేయండి ఏదైనా మంత్రం ఒకటి జపం అనుకుంటే ఆ కృష్ణుని యొక్క నామం చక్కగా జపన్ చేయండి ఏకో మంత్రస్తస్య నామానియాని వారి నామం అదే మంత్రం చూడండి కృష్ణ మంత్రం ఓం శ్రీకృష్ణాయన మహా చూడు ఆ మంత్రం చక్కగా జపన్ చేయండి ఏకో మంత్రస్తస్య నామానియాని కర్మాభ్యేకం తస్య దైవ సేవ ఇంకా కర్మ చేయాలని ప్రశ్న చేస్తే వారి సేవ చూడు ఆ కృష్ణ పరమాత్మ సేవ చేయండి కృష్ణ పరమాత్మ అండి ఎవరు చెప్పండి బ్రహ్మాండమంతా వారి స్వరూపమే కాబట్టి నా లోక సేవ నరుని సేవ ఇతర ప్రాణికోట్ల యొక్క సేవ అదే మాధవ సేవ కనుక కర్మాప్యేకం తస్య దేవస్య సేవ ఇక శంకర భగవత్పాదుల్ని ఒక ప్రశ్న అడిగారండి ఎవరు ఒక భక్తుడు ఏమండి నాకు ఏదైనా పాడాలని ఉంది పాట ఇది ఒక పాట పాడాలని నాకు ఇష్టం ఉందని చెప్పి శంకర భగవత్ పాదలను అడిగితే ఏమండి ఏ పాట పాడుకోవాలంటే గేయం గీత నామ సహస్రం అని వారు సెలవు ఇచ్చారు పాట పాడుకోవాలని ఒక ఆయన అడిగితే ఇతర పాటలు ఎందుకయ్యా లక్షణంగా గేయం గీత అది గీతను గానం చేసుకోండి విష్ణు సహస్రాము శివ సహస్రాము ఇంకా ఎన్నో సహస్రాము వాటిని చక్కగా గానం చేసుకోండి అని చెప్పినారంటే గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతిరో ఉపమజస్రం అది శ్రీపతి నారాయణమూర్తి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మీరు చక్కగా ధ్యానం చేసుకోండి ధ్యేయం శ్రీపతి రూపమజ్రం నేయం సజ్జన సంగే చిత్తం అది సత్సాంగత్యం చక్కగా అవలంబించండి దేయం దీన జనా వీదలకు చక్కగా దాన ధర్మాలు చేయండి ఓకే ఇది ఎక్కడి సార్ చెప్పండి భజగోవిందంలో అది భజగోవిందంలో చక్కని దివ్యమైనటువంటి శ్లోకం మళ్ళీ చెప్తున్నాను గేయం గీతానామ సహస్రం గేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చం దేయం దీన జనా భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మోదే కనుక పెద్దలు ఏం చెప్తున్నారంటే నాయన గీతను బాగా గానం చేయండి చూడండి గీత గానం గానం అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒక పాట ఎవరైనా ఒక పాట పాడాలనుకుంటే రజోగుణం తమో గుణం ఉన్నప్పుడు పాట రాదండి ఎప్పుడైనా మీరు ట్రై చేయ కోపంగా ఉన్నప్పుడు మీకు పాట వస్తుందండి ఎవరైనా కొడుతూ అరుస్తూ కోపడుతూ ఉంటే పాట రాదండి ట్రై చేస్తూ పాట రాదు పాట ఎప్పుడు వస్తుందంటే సత్వగుణం అది సత్వగుణంలో శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే పాట వస్తుంది అనమాట కనుక గానం గీత గానం ఇప్పుడు చూడండి అర్జునుడు దుఃఖపడుతున్నారు కానీ కృష్ణపరమాత్మ ఎట్లా ఉన్నాడు చెప్పండి ఆ చిత్రణం వ్యాసుడు వారు ఎంత చక్కగా చేశారంటే రెండవ అధ్యాయ ప్రారంభంలో సమువాహసన్ ఇవ భారతీ తండ్రై ప్రహసన్ హసన్ నవ్వటం ప్ర ప్రకర్షణ పక్క పక్క నవ్వుతున్నట్టండి కృష్ణ పరమాత్మ అర్జునుడు గాంధీవం ఈ పాశుపతం అంతా వదిలేసి అశ్రుపూర్ణ కులే ఈ కంటి అంటే ధారధారగా నీళ్లు కారుతున్నాయి ఆ చిత్రం ఎట్లా ఉందో చూడండి అశ్రుపూర్ణ కులే విషయంతమి వాక్యముదన కంటి వెంట ధారధారగా నీళ్లు కారుతా ఉన్నాయి ఇక్కడ అర్జునుడికి ఇక్కడ ఎవరు శిష్యుడు శిష్యునికి విషయం తెలియదండి అందుచేత దుఃఖిస్తున్నాడు గురుదేవుడికి అన్ని విషయాలు తెలుసు కదా అందుచేత నవ్వుతున్నారు చిన్న దృష్టాంతం చెప్తాను అర్ధరాత్రి వేళ చిన్న పిల్లవాడు నిద్ర ఏదో ఒంటికో దేనికో లేచాడు లేచి నమ్మదిగా దొడ్డిలోకి పోయినాడు దొడ్డిలోకి పోతే చీకటిగా ఉంది అర్ధరాత్రి అక్కడ ఒక నల్లటి కొయ్య ముద్దు ఉన్నదండి దొడ్డిలో ఒక కొయ్య ముద్దు ఉన్నది ఆ కొయ్య ముద్దును చూసి దొంగ అని చెప్పి అనుకున్నాడు వాడు ఎవరు చిన్నపిల్లవాడు చేక వేశాడు అమ్మ దొంగ దొంగ అని ఒళ్ళంతా చెవట పట్టింది టెంపరేచర్ వచ్చింది వాడికి భయపడిపోతున్నాడు గుండె దడతడా కొట్టుకుంటుంది అమ్మ దొంగ దొంగ అన్నాడు తల్లి పరిగెత్తుకుని వచ్చింది దీపం తీసుకుని వచ్చింది చూస్తే దొంగలేడు ఒక నల్లటి ముద్దు ఉన్నదండి అక్కడంతే చూపించింది ఊరే ఎక్కడ్రా దొంగ చూపించిరా దొంగలేడు ఎంత వికారం వచ్చిందో చూడండి వారికి వీళ్ళంత గుండె దడదడా కొట్టుకుంది వీళ్ళంతా చెమడ పట్టింది నాన్న దీపత్వం జరిగింది దీనికి అంత కారణం ఏమిటి ఇగ్నోరెన్స్ అవివేకం ఈ అవివేకం ఎట్లా పోయింది దీపం చేతపోయింది అదేవిధంగా జనుడు దుఃఖపడుతున్నారంటే ఇప్పుడు అర్జునుడు దుఃఖపడ్డాడంటే అసలు విషయం వారికి బోధపడలేదు ఇవ్వ వీళ్ళందరూ ఎదురుకుండా ఉన్నటువంటి వారు నేను నా బంధువులు అంత దేహాలు ఈ దేహాలు నశించిపోతుంది కాబట్టి నాకు దుఃఖం కలుగుతున్నదని చెప్పి అనుకుంటే కృష్ణ పరమాత్మ మీరు కానీ వారు కాని నేను కానీ దేహం కాదయ్యా అని చక్కగా ఆత్మబోధం చేసినాడు అండి సార్ కొండ పగిలిపోతే ఆకాశం పగులుతుందయ్యా గుడ్డలు చినిగిపోతే మనుష్యుడు చినుగుతాడయ్యా ఎటువంటి బోధన దానివల్ల వారికి దుఃఖశాంతి కలిగిపోయింది దుఃఖం ఎందుకు అవివేకం వివేకం లేనందువల్ల ఆత్మజ్ఞానం లేనందువల్ల కలిగిందండి కనుక ఈ వివేకం అనేటువంటిది కలిగినప్పుడు మానవుడికి దుఃఖ రాహిత్యం తప్పకుండా కలిగి తీరుతుంది అది కనుక సత్వగుణం ఉన్నప్పుడు చక్కగా గానం చేయడానికి మానవుడికి ఎంతో ఉల్లాసం ఉత్సాహం కలుగుతుంది ఇక శ్రీకృష్ణ పరమాత్మకి ఎల్లప్పుడూ సత్వగుణం అందుచేత ఈ యుద్ధ ఈ అర్జునుడు దుఃఖపడుతుంటే వారికి ఆనందం పొంగిపోతున్నదండి వ్యాసులు వారి ఎంత చక్కగా చిత్రణ చేశారు ఇదంతమి వాక్యం అశ్రుకోలే అష్టపూర్ణా కులేం కంటి వెంట ధారధారగా నీళ్లు కారుతున్నాయి విషీదంతమి మధుసూదన మధుసూదన అంటే కృష్ణ పరమాత్మ వారిని చెప్పారు వారి చూడండి ఎట్లా చెప్పారు తమ వాచీకేశ ప్రహసన్ ని భారత ప్రహసన్ హసన్ అంటే నవటం ప్ర ఎక్కువగా నవ్వుతున్నట్టండి చూడండి వారికి ఆనందం ఎందుకు ఎప్పుడు సత్వగుణం సత్వగుణంలోనండి ఆనందం గానం ఇవన్నీ కూడా వస్తాయి గీతా గానం వారు చేశారంటే శుద్ధ సత్వంలో వారు చేసినారు కనుక ఇప్పుడు పాట పాడుకోండి గీత చదువుకోండి అంటే ఎప్పుడు వస్తుంది గీత చదవటం ఆనంద సమయంలో వస్తుందండి కనుక మనం హృదయం ఆనందంగా ఉండాలంటే భగవద్గీతను చక్కగా పఠించడం చాలా మంచిదండది గీత సుగీత కర్తవ్య పెద్దలు చెప్తున్నారు గీతను సుగీత బాగా పాడవ ఇది గానం అండి ఇది ఒకటి వచనం కాదు ఇది గానం పాడుకోండి లక్షణంగా ఎన్నో పాటలు ఉంటాయి అండి పాటలు కేవలం వ్యావహారిక పాటలు లౌకిక పాటలు ఉంటాయి దానివల్ల పుణ్యమా పురుషార్థమా చెప్పండి గీదైన మనకి ఉన్నతిని కలుగు పాట పాడాలండి గీత సుగీత కర్తవ్య కిమన్య శాస్త్ర విస్తరై ఇంకా అనేకమైన శాస్త్రాలు ఉన్నాయి వాటి వల్ల ఏమిటి చెప్పండి ప్రయోజనం గీత సుగీత కర్తవ్య కిమన్య శాస్త్ర విస్తరై ఎందుకంటే ఇది గొప్ప శాస్త్రం ఎందుకని మీరు అడిగితే యా స్వయం పద్మనాభుని యొక్క ముఖ పద్మము నుంచి వెలువడిందండి పద్మనాభస్ వారి యొక్క ముఖారం ఇద్దరి నుంచి ఈ చక్కని గీత గంగ ఆవిర్భవించిందండి దాంట్లో స్నానం చేసి చక్కగా పుణ్యం కట్టుకోండి అని పెద్దలు ఏ దీని యొక్క అర్థం ఒక్కొక్కటి రోజులు కాదండి సంవత్సరములు చెప్తున్నప్పటికీ దీని అర్థం ఇంకా మిగిలే ఉంటుందండి సరే మహాప్రవాహం జ్ఞాన ప్రవాహం గీత ఎవరు ఎంత పాత్ర తీసుకెళ్తారో అన్ అన్ని నీళ్లు మాత్రమే తెచ్చుకోగలరు ఇంకా ఎన్నో మిగిలి ఉంటుంది కదా చెప్పండి గీత అనేది ఎటువంటిదంటే గంగా ప్రవాహం ఉంది ఎవరు ఎంత పాత్ర తీసుకెళ్తారో అన్ని నీళ్లు మాత్రం వస్తాయి ఏమన్నా అంతేనా నీళ్లు ఇంకా ఎన్నో మిగిలి ఉంటాయి శంకరాచార్యులు వారు పెద్ద పాత్ర తీసుకెళ్లారు దాని నిండా నీళ్లు తెచ్చుకున్నారు మధ్వాచార్యులు వారు తీసుకెళ్లారు రామానుజులు వారు తీసుకుపోయినారు ఇంకా అనేక మంది వారి వారి యొక్క బ్రెయిన్ మెదడు మెధాశక్తి ఎంతుందో అంతవరకు తీసుకున్నారు ఇంకా తక్కిన మిగిలే ఉంటుంది కదా భగవద్గీత క్షుణ్ణంగా తెలుసుకున్న వారు ఒక్కరు అని పెద్దలు చెప్పారండి ఇన్ని వేల మంది లక్షల మంది ఇంతవరకు ఆవిర్భవించారు కదా భగవద్గీత అయిన తర్వాత బాగా తెలుసుకున్న ఒక్కరు నాకు ఎవరో తెలుసండి కృష్ణ పరమాత్మటండి కృష్ణుడు ఒక్కడట బాగా తెలుసుకుంది కృష్ణోజాతి వయ సమ్యక్ సమ్యక్ అంటే లెస్సగా తెలుసుకుంది వారు ఒక్కరైనత ఫలం కుటీసుడు అంటే అర్జునుడన్ని కొద్దిగా తెలుసుకున్నట్టండి సార్ కించిత్ కుంతీసు ఫలం వ్యాసోవా వ్యాసపుత్రోవా యాజ్ఞవల్క్యోత మైథిల వ్యాసులు వారు కానీ శుకుడు కానీ యాజ్ఞవల్కుడు కానీ ఇంకపోతే మైథిల అంటే జనక మహారాజు కానీ ఇదో కొద్దిగా తెలుసుకున్నారు పూర్ణంగా తెలుసుకుంది వారొక్కరేనండి సార్ ఎందుకు ఆ సర్వజ్ఞుడైనటువంటి వారే దాని అర్థాన్ని చక్కగా చెప్పగలరు చక్కని వారంతా ఇదో కొద్ది కొద్దిగా వారికి తోచినంత చెప్పగలరండి కనుక ఈ భగవద్గీతలో ఎంతో అర్థం ఈమిడి ఉన్నది అయితే మనం మొత్తం అర్థం తెలుసుకోవాలని చెప్పి మీరు అడగచ్చు అవసరం లేదండి అమృతం తాగవాలంటే బిందెలు బిందెలు తాగవలసిన పని లేదండి అమృతం ఒక బిందు ఒక చిన్న బొట్టు కనుక తాగితే చాలండి అమరత్వం అమృతం దాంట్లో ఎంతో ఫలితం ఉంటుందండి అదేవిధంగా భగవద్గీత ఏదో కొద్దిగా ఒక సిద్ధాంతం అయినా ఒక ధర్మమైన నిత్య జీవితంలో దానికి చక్కగా ఆచరణలో పెట్టుకుంటే ఎంతో మహత్తరమైనటువంటి ప్రోగ్రెస్ మానవుడికి కలుగుతుందండి ఎంతో ఆనందం కలుగుతుంది జన్మరాహిత్యానికి చక్కగా దారి తీస్తుందండి అది ఒక్కటైనప్పటికీ నేను చూడంగా ఒక్కొక్క అధ్యాయంలో ఎన్ని ధర్మాలు చెప్తున్నారు చూడండి సమయం లేక నేను కొన్ని చెప్పలేదు కానీ మీరు బాగా విచారణ చేస్తూ చేస్తుంటే ఒక్కొక్క అధ్యాయంలో నిగూఢములైనటువంటి భావాలు ఎన్నో ఆవిర్భవిస్తూ ఉంటాయండి హృదయంలో వాటన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఇది నా హృదయంలో ప్రవేశించిందా లేదా ఇదండి చాలా ముఖ్యం ఎంతమందో యాత్రలు చేస్తున్నారు జపాలు చేస్తున్నారు ఇంకా రకరకాల అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మంచిదే ఒక్క ప్రశ్న వారిని అడగండి ఏదైనా ప్రోగ్రెస్ కలిగిందా మీకు ఉన్నతి కలిగిందా మార్పు కలిగిందా మీకేమైనా అభివృద్ధి కలిగిందా అని ప్రశ్న చేయండి అదే దట్ ఈస్ ఇంపార్టెంట్ ది ప్రోగ్రెస్ ఈజ్ ఇంపార్టెంట్ మీరు ఎన్ని చేసినారని ఆ లెక్క కాదండి కనుక ఇప్పుడు అనేకమంది తీర్థయాత్రలు జపాలు తపాలు పారాయణలు ఇవన్నీ చేస్తున్నారండి కానీ ఒక్క విషయం ఏంటంటే హృదయంలో ఎంతవరకు ప్రవేశించింది ఆ బోధలు ఒక దృష్టాంతం చెప్పి నేను ఇప్పుడు గీతలో ప్రవేశిస్తున్నాను పూర్వం మహాభారత యుద్ధం అంతా అయిపోయిందండి చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నారు ధర్మరాజు గారు ఒకనాడు వారికి ఒక సంకల్పం కలిగింది ఎవరికంటే ధర్మరాజు గారికి అనేక మంది తీర్థయాత్రలు చేస్తున్నారు మనం కూడా ఎందుకు చేయకూడదు తీర్థయాత్రలు అని ఎవరికి ధర్మరాజు గారు బంధువులందరినీ కూడా కట్టుకున్నాడండి తీర్థయాత్రకు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు కానీ వారికి ఒక సంకల్పం కలిగింది మనమందరం వెళితే లాభం ఆ మహానుభావుని యొక్క సాన్నిధ్యంలో మనం వెళితే వారి పక్కన ఉంటే ఎంత బాగుంటుంది ఎవరు కృష్ణ పరమాత్మ కృష్ణుడి యొక్క సాన్నిధ్యం కనుకుంటే మన యాత్ర దిగ్విజయంగా జరుగుతుందని తలంచి కృష్ణుడి దగ్గరికి వరిగించాడు ఎవరు ధర్మరాజు కాళ్ళ మీద పడ్డాడు సాష్టాంగ నమస్కారం కృష్ణ చిన్న మనవి మేమందరం తీర్థయాత్రకు బయలుదేరుతున్నాం ఎవరు కూడా దయచేయండి మా అందరి యొక్క సంకల్పం అదే మీరు కనుకుంటే మీ సాన్నిత్య మహిమ చేత యాత్ర విజయవంతంగా జరుగుతుంది మహానుభావ అని చెప్పి ప్రార్థన చేస్తే మాకు ఎన్నో కార్యక్రమాలుగా మీరు వెళ్ళండి నాకు అంత అవకాశం లేదు అనుకూలం లేదు అని చెప్పాడండి ఎవరో కృష్ణుడు కానీ మీరు ఒత్తిడి తెచ్చారండి తప్పకుండా రావాలని చెప్పి ఏ కుదరదన్నాడండి ఆఖరికి మరల ధర్మరాజు గారు ఒత్తిడి తెచ్చి నేను మాత్రం రాను నా ప్రతినిధిని పంపిస్తాను మై రిప్రజెంటేటివ్ ధర్మరాజు అని కూడా రిప్రజెంటే ప్రతినిధి అంటే ఎవరో వ్యక్తి ఇంకొక మనిషిని పంపిస్తాడేమో అని అనుకుంటే కాదండి అక్కడ ఒక కూర అది ఒక ఈ ఆనపకాయ అంటే సొరకాయ అంటారు చూడండి ఒక సొరకాయ ఉందండి కూర వండుకుంటారు చూడండి ఆ కాయ ఉన్నదండి సొరకాయ లేక ఆనపకాయ అది ఇచ్చినాడండి ఎవరో కృష్ణ పరమాత్మ ఇది నా ప్రతినిధి ఈ సొరకాయ నేను ఏ తీర్థంలో స్నానం చేస్తానో అని మీరు అనుకుంటారు అక్కడ స్నానం చేయ చేయించండి నా తరఫున నా సంకల్పం చెప్పండి తొడి ముణిగేటంత వరకు నీళ్ళలో ముంచండి శుభ్రంగా నా గోత్రం నా సూత్రం నా సంకల్పం అంతా చెప్పండి నేను వచ్చినట్టే మీరు భావించండి మీరు ఏ నదిలో ముణిగుతారో ఆ నదిలో దీన్ని కూడా ముంచండి మీరు ఏ దేవుడికి దర్శనం చేసుకుంటారో నా దేవుడికి దీన్ని కూడా దర్శనం చేయించండి అని తన ప్రతినిధిగా ఇచ్చినాడు అండి ఆ సొరకాయ లేక ఆనపకాయ ఇచ్చినాడు ఇక ధర్మరాజు నెత్తిన పెట్టుకుని ఎందుకంటే ప్రతినిధి కదండి కృష్ణుడు యొక్క ప్రతినిధి గౌరవం చేయాలని నెత్తిన పెట్టుకుని ఓ మేళతాళాలతో బ్రహ్మాండంగా తీర్థయాత్రలు చేసినాడు అన్నీ పూర్తి అయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు ఎవరు ధర్మరాజు ఇచ్చిన కృష్ణ పరమాత్మ ఎదురుకుండా తీసి పెట్టాడు మహాత్మా ఇదిగో మీ ఆనతి ప్రకారం తీర్థయాత్రలను చేయించి తిరిగి తీసుకొచ్చాను ఈ కాయని అన్నాడు కృష్ణుడు వెంటనే ప్రశ్న గంగానదిలో ముంచినావా అన్నాడు శుభ్రంగా తొడిన మునిగేటంత వరకు ముంచానన్నాడు విశ్వనాథుని దర్శన చేయించినావా బ్రహ్మాండంగా నా గోత్రం నా సంకల్పం చెప్పినావా తప్పకుండా చెప్పేసినానన్నాడు సరే ఇక నాకొద్దుగానే కాయ ఎవరైనా తీర్థయాత్రలు పూర్తి చేసి ఇంటికి తిరిగి వస్తే సమారాధన బీదలకు సాధువులకి మహనీయులకి అందరికీ సమారాధన చేస్తారు మీరు కూడా సమారాధన ఎరు చేస్తారు కాబట్టి ఆ సమారాధనలో దీన్ని కూర బాగా కోసి కూర చేసి అందరికీ వడ్డించండి అన్నాడండి ఎవరు కృష్ణవర్మ అట్లాగే ఈ కాయం తీసుకెళ్లి వంట ఆయనకి వంట లక్షనంగా లక్షణంగా కూర చేశారు ఓ వేల మంది అక్కడ సమారాధన జరుగుతున్నది అందరూ అన్నం ఈ అనపకా ఈ సొరకాయ కూర రెండు కలుపుకొని ఒక్క ముద్ద నోట్తో పెట్టుకున్నారు అంత వాంతి వాంతి చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ సొరకాయ చేదు పర్మ చేదు ఆ చేదు సొరకాయ ఇచ్చినాడండి ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అందరూ తిట్టుకుంటున్నారు ధర్మరాజ శుభవాంటుని మీరు యాత్ర చేసి చేదు సొరకాయ ఎందుకయ్యా కూర అందరూ తిడుతుంటే ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి పరిగెత్తాడు కృష్ణ కొంప ముంచావయ్యా కొంపించావ్ ఆ ఇచ్చే కాయ మంచి కాయ ఇవ్వకూడదు చేదు కాయ ఎందుకు ఇచ్చావయ్యా అంటే నాకు తెలుసయ్యా చేదు చెప్పి కానీ తీర్థయాత్రలు చేస్తే చేదు పోయిందేమో అని అనుకున్నాను అన్నాడండి ఎంత చక్కగా చెప్పారు చూడండి ఇంకా పోలేదా అని చెప్పి అడిగినా చేదు ఈ విధంగా జరుగుతున్నాయండి చాలా మంది తీర్థయాత్రలు చేస్తున్నారు చేదు పోవటం కోపం సావటం ఇతరమైన కోరికలు తగ్గటం ఏ విధంగా వెళ్తున్నారో ఆ విధంగానే తిరిగి వస్తున్నారు ఇంకా దిగజారిపోయి కొందరు తిరిగి వస్తున్నారండిది సార్ ఏం ప్రయోజనం చెప్పండి యాత్రల వల్ల దీనివల్ల అది ఈ ప్రోగ్రెస్ నో ఏ విధమైన అభివృద్ధి లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తే ప్రయోజనం ఏమిటి చెప్పండి కనుక ఏది చేసినా జపం చేసినా ప్రార్థన చేసినా పారాయణం చేసినా తీర్థయాత్రలు చేసినా పరోపకారం చేసినా అన్నదానం చేసినా హృదయంలో ఇది ఒక మార్పు ఉండాలండి సార్ బ్రహ్మాండమంతైలో ఒకే చైతన్యమనేటువంటి భావన మనకి కలిగి ఉండాలి ఈరోజు అదే భావన శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా వెల్లడిస్తున్నారండి సార్ ఇప్పుడే దాని దాని గురించి మనం ప్రస్తావనకు ఈ విభూతి యోగంలో చక్కగా విభూతంటే ఐశ్వర్యం అండి భగవంతుని యొక్క ఐశ్వర్యం ఎక్కడుందో చక్కగా చెప్తున్నారని బ్రహ్మాండమంతా దేవుని యొక్క ఐశ్వర్యం అండి కానీ అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని మన ధ్యానం కోసం ఏకాగ్రత కోసం కొన్ని వస్తువులు అర్జునుడు అడిగాడు అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ దానికి ప్రత్యుత్తరం చెప్తున్నారు సార్ భగవన్మయ కేసు కేసు ఏదో కొన్ని కొన్ని చెప్పండి మేము ఏకాగ్రతగా ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది విశ్వవంతైన తమ యొక్క స్వరూపమే కానీ ధ్యానం ఎట్లా మనస్సు నిలుస్తుంది చెప్పండి అన్నిటి మీద ఇది కొన్ని చెప్పండి ఇంపార్టెంట్ థింగ్స్ ఆ ఇంపార్టెంట్ వస్తువుల మీద మేము ధ్యానం చేయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది ఏకాగ్రంగా చిత్తం పెట్టడానికి అని అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని కొన్ని చెప్తారు అదండి విభూతి యోగం కేసు కేసు జావేశుంచోతి భగవన్మయ విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన ఈ విధంగా ఇప్పుడే ప్రశ్న రాబోతుంది ముఖ్యంగా ఈ విభూతి యోగం ఏ విధంగా ప్రారంభమైందో వినండి విభూతి అంటే ఐశ్వర్యం భగవంతుని యొక్క ఐశ్వర్యం ఎక్కడందో చెప్తున్నారన్నది మొట్టమొదట అర్జునుడు చెప్పలేదండి ఈ అధ్యాయంలో ఏమి అడగలేదు అర్జునుడు కృష్ణ పరమాత్మే ప్రారంభం చేసినాడు ఎట్లా ప్రారంభం చేసినారో వినండి భూయేవ మహాబాహో పరమం వచం ప్రియమాణ వక్ష్యామ ప్లీజ్ అండర్లైన్ భూయహూయ అంటే సంస్కృతంలో ఏమిటి తెలుసు అండి తిరిగి అర్జునే మీకు అనేక ధర్మాలు చెప్పాను తిరిగి మళ్ళీ చెప్తున్నాను చూడు తిరిగి ఎందుకన్నారు చెప్పండి గురువు గారికి ఎంత ఆనందం కలిగిందంటే శిష్యుడి మీద శిష్యుడు అర్హత కలిగిన శిష్యుడు అంత యోగ్యత కలిగిన శిష్యుడు అసూయ ద్వేషము పాపము లేనటువంటి శిష్యుడు మీకెట్ట తెలుసుంటే ఆ పదాలు చూడండి కృష్ణ పరమాత్మ అనఘ అంటాడు చూడు అనఘ పాపం లేనటువంటి అర్జునే అనసూయవే అసూయ లేనటువంటి అర్జునే ఇటువంటి పదాలు అక్కడక్కడ ప్రయోగిస్తున్నారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ దృష్టిలో అర్జునుడు శుద్ధమైనటువంటి చరిత్ర గలవాడు అటువంటి యోగ్యుడైనటువంటి శిష్యుడు దొరికినప్పుడు గురువు ఎంత సంతోషం అందుచేత వారు ఉప్పొంగిపోయి క్వాలిఫైడ్ డిసైపుల్ వచ్చినారు అని చెప్పి తలంచి మరల మరల మరల మరల చెప్తున్నారండి లేకపోతే చెప్పరండి శిష్యుడు చెప్పింది సరిగా గ్రహించకపోతే గురువుగారు మాటి మాటికి చెప్తారా చెప్పండి భూయేవ మహాబాహో శృణు మే పరమం వచహ భూయహమ్ రిపీటింగ్ ది సేమ్ థింగ్ అగైన్ ఇదివరకు అర్జునాన్ని నేను చాలా విషయాలు చెప్పాను తిరిగి అదే చెప్తున్నాను ఎందుకంటే గట్టి పడుతుందండి సాహిత్యంలోనండి చెప్పింది చెప్పకూడదండి సాహిత్యంలో ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్తే దోషం దాని పేరు పునరుక్తి దోషం పునరుక్తి దోషం చెప్పింది మళ్ళీ చెప్పకూడదు కానీ ఆధ్యాత్మిక విషయంలో చెప్పింది మళ్ళీ చెప్పి తీరాలి ఎందుకంటే శిష్యునికి సరిగా అర్థమైతేగా మరల మరల మరల మరల తత్వమసి ఉపనిషత్తులోనండి గురువుగారి శిష్యుడికి తొమ్మిది సార్లు తత్వమస్యని బోధిస్తానండి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మత్వం నీవు అనేటువంటి మహావాక్యం తొమ్మిది సార్లు చెప్తాడండి మీరు ఏమండి ఇది రెపటేషన్ కదా ఇది దోషం కదా అనటానికి మనకి హక్కు లేదండి ఎందుకంటే అది తప్పకుండా చెప్పి తీరాలి ఆవృత్తి రసకృత్ ఉపదేశ ఇదండి బ్రహ్మసూత్రం వేదవ్యాసులు బ్రహ్మసూత్రంలో ఇది రాసినారండి ఆ అసకృత్ ఉపదేశా ఉపదేశం చేసేటప్పుడు ఆవృత్తి అంటే రెపిటేషన్ తప్పకుండా అవసరం అర్థం ఎందుకంటే శిష్యుడికి అర్థం కావాలి కదా చెప్పండి ఒక్కసారి చెప్తే అర్థం అవుతుందని చెప్పండి అందుచేత మరల మరల మరల మరల చెప్పడానికి శ్రీకృష్ణ పరమాత్మ సిద్ధపడ్డారు ఇది ఎప్పుడు తటస్థితుంది చెప్పండి యోగ్యుడైనటువంటి గురువు యోగ్యుడైనటువంటి శిష్యుడు వీరిద్దరి యొక్క కాంబినేషన్ వల్ల ఇటువంటిది సంభవిస్తుందండి గురువు గారికి అనుభూతి ఇది వరకు నేను చెప్పాను ఎక్స్పీరియన్స్ అనేది క్వాలిఫికేషన్ గురువు గారికి కేవలం నోటితో చెప్పటం కాదు అనుభవం అనేది చాలా ముఖ్యమండి ఇక శిష్యునికి ఏం ముఖ్యం అంటే గ్రహణ శక్తి ధారణాశక్తి శిష్యు గురువు చెప్పింది చక్కగా గ్రహించాలి దాన్ని ధారణాశక్తి అంటే ఆచరణలో పెట్టాలి ఈ రెండు ఉన్నప్పుడే శిష్యునికి ఎంతో ప్రోగ్రెస్ కలుగుతుంది గురువు సంతోషం కలుగుతుందండి ఈ రెండు కనుక లేకపోతే గురువు చెప్పరండి ముందు చూస్తారు యోగ్యత ఉందో సరైనటువంటి శిష్యుడా వీరికి అర్హత ఉన్నదా అని చెప్పి చూస్తారు అవి కనుక లేకపోతే చెప్పరండి అయినా పో మళ్ళీరా యోగ్యతను బాగా వృద్ధి చేసుకుంటారా అంటారు అంతేగాని చెప్పరండిది ఒకవేళ గురువు గారు చెప్పారనుకోండి ఈ క్వాలిఫికేషన్ ఈ ఆరా తనక లేకపోతే వృధా కంఠశ్రోష బధిర శంఖ ఆరావంగా తయారవుతుందండి వృధా దగ్గర శంఖం ఊదినట్టుగా అవుతుంది జరిగిన విషయం చెప్తాను ఒక ఆశ్రమంలో గురువు గారు ఉన్నారండి మంది శిష్యులు ఉన్నారండి ఆ పది మంది శిష్యులు ఏ ముహూర్తంలో చేరారో కానీ కామన్ సెన్స్ చాలా తక్కువ వివేకం చాలా తక్కువ ఆ సమీపంలో పదిహేను మైళ్ళు దూరంలో గ్రామం ఉందండి ఆ గ్రామంలో వారు ఒక కమిటీగా ఫారం అయి భాగవత సప్తాహం చేయించాలని అనుకున్నారండి భాగవత సప్తాహం ఈ గురువుగారు భాగవతం అంటే వారికి చాలా అనుభవం అండి చక్కగా బ్రహ్మాండంగా చెప్తారండి ఎవరు ఈ గురువుగారు ఆశ్రమంలో పెద్ద ఆ కమిటీ వారు ఏమండి గురువుగారు మా ఊళ్ళో భాగవత సప్తాహం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం తమరు ఆ వారం రోజులు చక్కగా భాగవతం బోధించండి ఏ అని ఆహ్వానం చేశారు ఒప్పుకున్నాడండి గురువుగారు అయితే కమిటీ వాళ్ళు ఏమన్నారండి మీకు పది మంది శిష్యులు ఉన్నారు పది మందిని తీసుకురావద్దు ఎందుకంటే అందరినీ పోషించడం భారం ఒక్కడిని తెచ్చుకోండి ఒక్కడిని అని చెప్పారు మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేస్తాం రేపు రాత్రి ఎనిమిది గంటలకి ఎద్దు బండి పంపిస్తాం దాని మీద మీరు ఒక శిష్యుడు మీ సామాను అంత వేసుకుని బయలుదేరండి తెల్లవారేటప్పటికి మా ఊరు చేరిపోతారు ఈ ఏర్పాట్లన్నీ చేశారని సరే మరుసటి రోజు బండి వచ్చిందండి రాత్రి ఎనిమిది గంటలకి గురువుగారు చక్కగా భోజనం చేసినారు ఏ శిష్యుని ఎంత తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తే పది మంది శిష్యులు కదండి ఈ పది మందిలో ఎవరు నేర్కుంటావు అని ఆలోచన చేశాడండి చేసి చేసి ఒక్కని సెలెక్ట్ చేసుకున్నారండి వాడు ఎటువంటి వాడు ఇప్పుడే మీరు తెలుసుకుంటారు వాడు తీసుకున్నాడు భోజనం అయిపోయింది బండిలో కూర్చున్నారు ఇక సామానం ఏంటండి పెద్ద వాళ్ళకేం సామానండి దర్భాసనం కమండలం పుస్తకాలు గుడ్డలు ఇవన్నీ యుద్ధ బండి మీద వేసుకున్నారండి చీకటి పడింది భోజనం అయిపోయింది ఇక బండి స్టార్ట్ అయిందండి పదిహేను మైళ్ళు పోవాలండి రాత్రి కొంతసేపు పోయిన తర్వాత బండి గురువు గారికి నిద్ర వచ్చిందండి గురువుగారికి నిద్ర వస్తే శిష్యుడిని పిలిచి గురైనా ఆయన నేను నిద్రపోయి నువ్వు నిద్రపోతే సామాను కింద చాలా బాధగా ఉంటుంది అందుచేత నాకు నిద్ర వస్తున్నది నువ్వు మేలుకో నేను లేచిన తర్వాత మళ్ళీ నువ్వు కావాలంటే నిద్రపో నేను పండుకున్న సేపు నువ్వు మేలుకొని కూర్చో జాగ్రత్తగా చూస్తుండు ఏదైనా సామాను పడుతుందేమో కొంచెం గమనిస్తూ ఉండు చూస్తుండడండి అని గురువుగారి పండుకున్నాడు కొంత దూరం పోయిన తర్వాత కమండలం కింద పడిందండి గురువుగారి కమండలం కింద జారి పడిపోయింది ఏం చెప్పాడు ఏదైనా పడుతుందేమో చూస్తుండమన్నాడండి వీడు అట్లాగే చూస్తున్నాడు కానీ తియ్యలేదండి ఎందుకంటే గురువుగారు తియ్యమని చెప్పలేదు చూస్తుండమని చెప్పాడు అదే చూస్తున్నాడు ఫర్లాంగ్ దూరం పోయిందండి లేచాడు గురువు ఏదైనా పడిందిరా అన్నాడు శుభ్రంగా పడింది ఏం పడింది మీ కమండలం తీసేవాళ్ళు తమ రాజ్ఞ అయితేగా తమ రాజ్యం ఇదో చూస్తుండారు ఇప్పుడు చూస్తున్నాను అది ఓ ఫర్లాంగ్ దూరంలో పడింది అన్నాడు పది మందిలో ఏరుకుని తెచ్చాగదా నేను దరిద్రుడు ఇక మీద చూస్తున్నామంటే తీయమని అర్థం అంటాడు చూడండి గురువుగారు కదా కాబట్టి ఇక మీద తిగిన పడితే తీసి లోపల వేస్తుండే జాగ్రత్త అన్నారు అట్లాగే అన్నాడు గురువుగారు మళ్ళీ పండుకున్నాడు మళ్ళీ బండి పోతున్నది కొంత దూరం పోయిన తర్వాత ఎద్దు పేడ వేసిందండి పేడ వేసింది ఎద్దు గురువుగారు ఆజ్ఞ తీసి బండిలో వేయాలి అందుచేత ఆ పేడ తీసి బండిలో వేస్తున్నాడు బండిలో చోటు లేక గురువుగారు ముక్కు దగ్గర కొద్దిగా చోటుందండి అక్కడ కుప్పల కుప్పలు కుప్పల కుప్పలు వేసేస్తున్నాడండి పేడ తీసి కొద్దిసేపటికి వాసన భరించలేక గురువు గారు లేచారు ఏమిట్రా పేడ తమరి ఆజ్ఞ తమరి ఆజ్ఞాన ఏమిటి ఆజ్ఞానం కింద పడింది కదా తీసి వేశాను చా చాచే దరిద్రుడీ మందిలో ఏరు ఏరు తెచ్చుకున్నాను ఇంత వివేకం లేదా పడిందంటే పుస్తకాలు పడినా లబ్బు పడినా కుదలు పడినా తీయాలి కానీ ఏమిటి పేడ పంచితం పడితే తీయాలా ఇక మీద తీ బాకని మందలు ఇచ్చాడు అప్పుడు వీడికని ఒళ్ళు మండి ఏమండి గురువుగారు తీయమంటారు వద్దంట అదంతా నాకు వద్దు ఒక లిస్ట్ ఇవ్వండి ఏదైతే తీయవల్నో ఒక లిస్ట్ ఇవ్వండి ఏదైతే తీయకూడదో నాకు ఇంకో లిస్ట్ ఇవ్వండి రెండు చూసుకుని నేను తీస్తుంటానన్నాడండి అట్లాగే గురువుగారు లైట్ పెట్టుకుని గుడ్డలు డబ్బు పుస్తకాలు దర్భాసనం కమంగళం కింద పడితే తీయవాలనో అని రాసి లిస్ట్ ఇచ్చాడండి ఇక పని తీయకూడని పంచతం పేడ ఇవన్నీ పడితే తీయకూడదు అని రెండు లిస్టులు ఇచ్చాడండి సరే గురువుగారు మళ్ళీ పండుకున్నాడు అండి కొంత దూరం తర్వాత బండి అండి చిన్న కాలవ నీళ్ళ కాలువ చక్కగా నీళ్లు ప్రవహిస్తున్నాయి ఆ కాలువకుండా పోవలసి వచ్చింది కాలువ కొంచెం ఈ బండి కొంచెం వంగిందండి ఇట్లా వాలింది వాళ్ళితే గురువు గారు దారి నీలలో పడ్డాడండి పడి కొట్టు అప్పుడు శిష్యుడు లిస్టు చూస్తున్నాడండి లిస్టు లిస్టులో గురువు పేరు లేదండి అప్పుడు దండం పెట్టి తస్మై శ్రీ గురవే నమ మహానుభావాలు దయచేసి చూడండి ఇటువంటి శిష్యులు ఉంటే ఎంత బాధ గురువు గారికి వీరి పేరే పరమానంద శిష్యులు పరమానంద శిష్యులు కానీ ఇప్పుడు అర్జునుడు అటువంటి వారు కాదండి గ్రహణ శక్తి ధారణాశక్తి అద్భుతంగా ఉంది కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మ అధ్యాయ ప్రారంభంలోనే తిరిగి చెప్తున్నాను మీకు అన్నారని మరల ఇంకొక అధ్యాయం పదునాలుగు చూడండి పదునాలుగో అధ్యాయంలో ఇదే విషయం భూయహ అనే పదం ప్రయోగిస్తానండి సార్ భూయ మహాబాహో శృణు మే పరమం వచం ప్రీయమాణాయ వక్ష్యామిత బోధ ప్రారంభం చేస్తున్నారు అమోఘమైనటువంటి బోధి అహం సర్వ ప్రభవ మత్సర్వ ప్రవర్త భజన్ మాం బుధ భావన్విత అర్జున ఈ బ్రహ్మాండమూలకర్తడికి నేను మూల కారణం ప్రభావ ఆరిజిన్ ఇప్పుడు చెట్టు ఏమంది అందరూ చెట్టును చూడగానే ఏమని అంటారు కొమ్మలు ఎంత బాగున్నాయి నేడెంత బాగుంది పండ్లు ఎంత బాగున్నాయి ఇవన్నీ స్తోత్రం చేస్తారు కానీ బట్ వాట్ ఈజిన్ ఆఫ్ ది what is the ది రూట్ రూట్ అంటే మూలం అనే దాని గురించి ఎవరు విచారణ చేయటం లేదండి సార్ బయట ఉన్నటువంటి చెట్టును గుర్చి స్తోత్రం చేస్తున్నారు కానీ దీనికి కారణం ఏమిటి విత్తనం లేక వేరు దాని గురించి ఎవరు పట్టించుకోవటం అదే విధంగా బ్రహ్మాండం సూర్యుడు కనిపిస్తున్నాడు చంద్రుడు కనిపిస్తున్నాడు నక్షత్రాలు కనిపిస్తున్నాయి బట్ వాట్ ఈస్ ది రూట్ ఆఫ్ ది యూనివర్స్ ఈ బ్రహ్మాండం మూలం ఏమిటో ఎవరు విచారించట్లేదు దేనిలో నుంచి ఆవిర్భవించింది శ్రీకృష్ణ పరమాత్మ అహం సర్వ ప్రభవ మే మా సమన్విత ఒక మహాశక్తి దానికి ఏదైనా పేరు పెట్టండి మీరు నేను ప్రతిరోజు ఇదే చెప్తున్నానండి దేవుడు అని పేరు పెట్టండి లేక పెట్టకపోవచ్చు బట్ దర్ ఇస్ ఎ డివైన్ పవర్ దర్ ఇస్ స్పిరిచువల్ పవర్ ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ ప్రపంచంలో ఉన్నదండదు దానికి మనం దేవుడు అని పేరు పెట్టుకుని దండాలు పెడుతున్నాం అది ఒక చోటు కనుక లిమిటెడ్గా ఉంటే ఇట్ విల్ పెరిష్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ అది ఏదైనా ఒక వస్తువు రూపంగా గనక ఉంటే ఒక దృశ్య వస్తువుగా గనక ఉంటే అది కాలగర్భంలో నశించిపోతుంది ఇప్పుడు చూడండి సూర్యుడు ఏ ఒక దృశ్య వస్తువుగా ఉన్నారు ప్రళయకాలంలో నశించిపోతారని చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా కాలగర్భంలో లీనం అయిపోతాయి కానీ ఒక్క వస్తువు ఎల్లప్పుడూ ఉంటుంది దాని పేరు సత్ అంటారు సత్ అంటే ఎగ్జిస్టెన్స్ సదైవ సౌమ్యేద్రాసి ఏకమే వాద్వి బ్రహ్మ సచిదానందం అది అందరిలో కూడా వ్యాపించినది కానీ ఎవరికి అర్థం కావ తెలుసుకోలేకపోతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అనేక దృష్టాంతములు ఈ మాల దృష్టాంతం ఒకసారి చెప్పినారు ఇంకా అనేకమైనటువంటి దృష్టాంతములు కానీ జనుకి ఇది అర్థం కావటం తన హృదయంలోనే ఉన్నటువంటి వస్తువుని తెలుసుకోలేకపోతున్నారే అవివేకం కనుక పెద్దల దగ్గరికి వెళ్ళి హూ హై వాట్ ఈస్ మై రియల్ నేచర్ హౌ టు రియలైజ్ దట్ గాడ్ అనేటువంటి విషయం కొంచెం చక్కగా ఆలోచించాలండి ఇప్పుడు భగవద్గీత కానీ వేదాంతం కానీ ఒక నిమిషంలో రాదండి అనుభవానికి నెమ్మ రావాలంటే అభ్యాసం చేయాలి ప్రతిరోజు ఆ అభ్యాస విషయంలో కూడా ఇప్పుడే చెప్పబోతారు చూడండి మచ్చిత్ మద్గత ప్రాణబోధంత పరస్పరం చూ ఏం చేస్తారంటే నలుగురు ఐదు కోరుకుని సత్సాంగత్యం చూ సత్సంగం ఈ సత్సంగం చాలా అవసరం ఎందుకంటే ఈ ఉందో చూడండి ఇప్పుడు ప్రపంచంలో అట్మాస్ఫీర్ ఉంది అంత నెగటివ్ నెగిటివ్ అట్మాస్వెరిగా ఉందండి ఏ సత్యానికి వాల్యూ లేకపోతున్నదండి ఈ కాలం ఈ మధ్య ఒక ఆయన ఇంకొక ఆయన అడిగాడండి నాట్ పీపుల్ ఫాలోయింగ్ ట్రూత్ నవ్ ఎడేస్ అన్నాడండి జనుడు ఎందుకు అనుసరించటం ఈ కాలం అని ఒక ప్రశ్న అడిగాడండి ప్రశ్న అర్థం అయిందండి వైఆర్ నాట్ పీపుల్ ఫాలోయింగ్ ట్రూత్ నవ్ ఎడేస్ అవతల ఆయన చెప్తున్నాడు పీపుల్ రికార్డ్ ట్రూత్ వాల్యూబుల్ పొజిషన్ అండ్ దర్ ఫార్ అవర్ మోస్ట్ ఎకనమికల్ యూనిట్స్ యూజ్ అన్నాడండి అయ్యా సత్యం చాలా విలువైన వస్తువుని గ్రహించి మితంగా వాడుకుంటున్నారటండి అంతే ఇంకేం లేదు సత్యం చాలా వాల్యుబుల్ వస్తువు కదండి అంత ఖర్చు పెడితే ఎట్లా అంతే కొద్ది కొద్దిగా వాడుకుంటున్నారటండి ఇదంత చక్కగా జవాబు చెప్పారు చూడండి అదే అట్లాగే ఉన్నదండి ఇప్పుడు సత్యం ఎవరండి ఉపయోగించుకునేది ఇనప్రీట్లో దాచుకుంటున్నారే కానీ ఎవరి వాడుకలో ఎవరు తీసుకొస్తున్నారు ఇది కనుక ఈ సత్యమును మనం వాడుకలోకి తీసుకురాకపోతే ఇంకా జన్మ ఎందుకండి మనకి దాచుకోవటానికే చెప్పండి సత్యము ధర్మము ఇనపెట్టెలు దాచుకోవటానికే కాదు విరివిగా దాన్ని వాడుకొని మన జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలని సరే రామరాజ్యం అంటే ఏమి చెప్పండి పెద్దలు చెప్తున్నారు రామరాజ్యం రామరాజ్యం ఏంటి రామరాజ్యం అంటే చెప్పండి ఇదే కదా ఒక చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది ఆనాడు అలెగ్జాండర్ చక్రవర్తి అండి దేశదేశములు జయించి భారతదేశం మీద అడుగు పెట్టాడు ప్రవేశించాడు కానీ దండెత్తలేదు లోపల ప్రవేశించి ఒక గ్రామం గుండా రాబోతున్నాడు అండి ఎవరు అలెగ్జాండర్ మంత్రి గారు సైన్యం అంతా వస్తున్నది ఆయన ముందు పోతున్నాడు ఎవరు అలెగ్జాండర్ ఆ గ్రామంలోనండి దొమ్మి రెండు పార్టీలు వారు కేకలు వేసుకుని ఓ గుంపులు చేరి అల్లరి చేస్తున్నారండి ఆ అలెగ్జాండర్ గారి సందేశం కలిగింది ఏమిటిది ఇంత జనం ఒక చోటు చేరి అరుచుకుంటున్నారు కేకలు వేస్తున్నారని మంత్రి గారు పిలిచి మంత్రి గారు నేను ఇక్కడే ఉంటాను కథలను సైన్యం అంతా ఇక్కడే పెడతాను మీరు వెళ్ళి కొంచెం కనుక్కుని రండి ఏమిటో ఈ దొమ్మి అరుపులు ఇదంతా మంత్రి గారిని పంపించారు మంత్రి గారు అక్కడంతా విచారణ చేసి మళ్ళీ తిరిగి వచ్చాడు రాజా అది ఏమిటో తెలుసిన ఆ ఊరిలో ఇద్దరు ఉన్నారు రైతులు ఒక రైతు తన ఎకరం పొలం అవతల రైతుకి అమ్మాడు చూడండి ఒక ఎకరం ఒక రైతుకి ఒక ఎకరం పొలం ఉంది ఆ పొలాన్ని ఇంకో రైతుకి అమ్మాటండి ఆ కొన్నటువంటి రైతు దున్నుకుంటున్నట్ట దున్నుకుంటుంటే బంగారుపు బిందె తగిలిందట్టండి దేనికి మడక లేక నాగేలు నాగేలుకి బంగారపు బిందె తగిలితే తవ్వి తీసాట్టండి బంగారుపు బిందే ఆ బంగారం బిందే అమ్మిన వాడి దగ్గర తీసుకుపోయినట్టండి ఎవరు ఈ కొన్నవాడు నేల కొన్నవాడు తీసుకుపోయి ఏమయ్య నువ్వు నాకు నేల అమ్మేవే కానీ ఈ బంగారపు బిందే నాకు అమ్మలేదు నేను దున్నుకుంటూ ఉంటే అది బయటపడింది ఈ దీనికి వారసుడు ఎవరంటే నీవే ఎందుకంటే నీదే కదా నేనే నేను ఊరికే కొన్నాను మట్టి కొన్నాను కానీ బంగారు బిందె కొనలేదు ఇది దున్నుకుంటుంటే బయటపడింది కాబట్టి దీనికి అర్హత ఎవరికంటే నీకే నా ఇది నువ్వే తీసుకో అని చెప్పి అంటే ఆయన అన్నాడు నేను నీకు పొలం అమ్మినప్పుడు పొలంలో ఏం వచ్చినది నీదే కానీ నాది కాదు అన్నాడు నువ్వు ఇదండి పోట్లాటది ఈ దంగారది బిందె నీదంటాడు ఈయన నాది కాదంటాడు ఇదండి పోట్లాటది నిజంగా ఈ కాలపు వాళ్ళైతే ఆ బిందె కనిపించగానే అడ్రస్ లేకుండా పారిపోతాడండ్రు రామరాజ్యం అండి అలెగ్జాండర్ గారి దస్తా చూచి నమస్కారం పెట్టి వెనక్కి పోయినాడండి ఇటువంటి దేశం ఇటువంటి న్యాయం ఇటువంటి ధర్మం కలిగినటువంటి దేశాన్ని మనం జయించకూడదు అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయినాడు అండి ఎవరు అలెగ్జాండర్ గారు చూచారా సామ్రాజ్యం అంటే చూడండి ఒక ప్రాణి ఆనందపడటమే మన ఆనందం ఓకే మన ఆనందం అంటే కేవలం మనం తినటం కాదు మనం తాగటం కాదు ఒక ప్రాణి ఆనందపడ్డాడంటే ఆ ఆనందం మన ఆనందం ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పశ్చితి యో అర్జున ఆర అధ్యాయంలో చెప్పినారు అర్జున నిత్య జీవితం ఇప్పుడు ధ్యానం మంచిదే జపం మంచిదే పారాయణ మంచిదే తర్వాత వ్యవహారంలో ఉండాలి తెలుసిన ఏ శాంతిని మీరు ధ్యాన కాలంలో ఉపయోగిస్తున్నారో ఆ శాంతిని బయట కూడా మీరు కొనసాగించండి లేదీ పూజామందిరంలో మాత్రం నమస్కారం చేస్తాడు వినయంగా ఉంటాడు బయటకు వచ్చిన తర్వాత అందరినీ కోప్పటం తెచ్చటం కొట్టడం ఇటువంటి అనేది జరుగుతున్నదండి జరగనే శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన యోగంలో ఇటువంటి ధర్మం చెప్పినారు ఎటువంటిది ఆత్మ ఉపమైన ట్రీట్ అదర్స్ నీ వలే ఇతరులు చూడు అని తరమేద ఎవరికైనా కోపం ఉంటుందా లేదు అదేవిధంగా ఇతర ప్రాణి మీద మీరు దయ ప్రేమ కరుణ ఉపకారం కలిగి ఉండండి సార్ భగవద్గీతలో ఉన్నటువంటి గొప్పతనం సరే శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు చెప్తున్నారు ప్రాక్టీస్ చేయండి ఆయన ఈ దైవ విషయం అనేది ఒక రోజులో వచ్చేది కాదండీ బ్రహ్మాండం అంతా భగవంతుడు వ్యాపించి ఉండి రూట్ రూట్ అంటే మూలం అది ఈ విషయం మనకు దైవం అది తెలుస్తుంది మచ్చిత్తా సాధన చెప్తున్నారు చూడండి సాధన మచ్చిత్తా మాణ బోధ పరస్పరం కథయంతిమంతి ప్రతిరోజు కొంత అభ్యాసం చేయాలన్నది అధ్యాసం లేకపోతే ఈ ఆత్మవిద్యలో అనుభవతి కలగటం చాలా కష్టం ఎందుకు అని మీరు అడగచ్చు ఎందుకో తెలుసిన అనేక జన్మల నుంచి వాసనలు వెంటబడ్డాయండి వాసన అంటే ఏమిటి చెప్పండి టెండన్సీ ఈవిల్ టెండెన్సీ అది శుభవాసన అశుభవాసన అని రెండు ఉన్నాయండి శుభవాసన అంటే మంచి సంస్కారములు మంచి అలవాట్లు అవి అందరికీ లేవండి చెడ్డ సంస్కారములే ఎక్కువగా ఉన్నాయి అది ఈ జన్మలో వచ్చింది కాదండి అనేక జన్మల నుంచి అలవాటు పడ్డాయండి వీడు కొంచెం అజాగ్రత్తగా ఉండేటప్పటికి మనస్సు మీద సవారీ చేస్తున్నాయి ఏది అలవాటు అయిపోయింది అందువల్ల థాట్స్ ఈ గులాం బం అది గులాం అంటే బానిసైపోయినాడు అండి ఈవిల్ థాట్స్ ఈ దుర్గుణముల కండది అసలు దుర్గుణం ఎట్లా వస్తుందండి చెప్పండి నెమ్మదిగా చుట్టం వలె వస్తుందండి చుట్టం వలె వచ్చి మొదట్లో ఏమో తెలియనట్టుగా వస్తుంది నెమ్మది ఆక్యుపై చేసుకుంటుందండి అది అడుగుతుందట గివ్ మీ రూమ్ టు సిడ్ డౌన్ అని అడుగుతున్నట్టండి ఏది చెడ్డ నెమ్మదిగా ఇంట్లోకి వచ్చి కూర్చోటానికి కొంచెం చోటు ఇవ్వండి అని చెప్పి పండుకోవటానికి చోటు నేనే చేసుకుంటాను అని బ్రాకెట్స్లో అంటుందటండి గివ్ మీ రూమ్ టు సిడ్ డౌన్ అండ్ ఐ కెన్ మేక్ రూమ్ టు లై డౌన్ అంటున్నట్టండి పండుకోవటానికి చోటు నేనే చూసుకుంటాను కొంచెం కూర్చోటానికి చోటు ఇవ్వండి సరే ఆ విధంగా ఈ దుర్గుణాలు నెమ్మదిగా వస్తాయి వచ్చి వచ్చి ఇష్టం వచ్చినట్టు చలరయి ఆకలి అధోగతికి పాలు చేసేస్తుంది అండి చిన్న దృష్టాంతం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది ఒక ఊళ్ళో ఒక పండితుడు ఉన్నాడు అండి ఎంత చక్కని సంస్కారము ఎన్ని చక్కని అలవాట్లంటే చెప్పటానికి లేదండి నాలుగు సార్లు స్నానం మూడు సార్లు మడిబట్ట ఐదు సార్లు సంధ్యావందనం ఇట్లా చేస్తుంటాడండి ఆయనకు కుమారుడు పుట్టాడండి మరి చూడండి వాడు ఏ పూర్వజన్మ పాడు సంస్కారమో కానీ ఈ చదివేశాడండి స్కూల్లో చదివేసేటప్పటికీ ఈ పాడు సాంగత్యం ఈ చెడ్డవాళ్ళ సాంగత్యం కలిగి నాశనం అయిపోయి చెడ్డలవాట్లన్నీ కూడా సంక్రమింపజేసుకున్నాడండి ఎవరో పిల్లవాడు పవిత్రమైనటువంటి తల్లిదండ్రుల యొక్క వంశంలో పుట్టి ఆ స్కూల్లో వేయంగానే వీడు చెడిపోయినాడండి చెడిపోయి ఈ వల్ల ఏమైందో తెలుసు తాగుడు అలవాటు చేశాడండి చిన్నప్పుడే ఈ తాగుడు అలవాటు చేసి ఈ కళ్ళు తాగటం మొదలుపెట్టాడు చాలామంది తండ్రికి కంప్లైంట్ చేశారు ఏమండి పవిత్ర కుటుంబం ఈ గ్రామంలోనే మీ కుటుంబానికి పెద్ద పేరు మరి వీడేమిటి ఇట్లా కుట్టాడేమిటి వాడు తాగుతున్నాడు కొంచెం వాడిని బుద్ధి చెప్పండి అంటే పిలిచాడండి వాడిని నువ్వు తాగుతున్నావు నిజం శుభ్రంగా తాగుతున్నానని ఎందుకు తాగుతున్నావు తాగాలని అనుకున్నాను తాగాను దాని అది వద్దు మన వంశం అంతా చెడిపోతున్నది అప్రతిష్ట కలుగుతుంది రేపటి నుంచి నువ్వు తాగబాకరా అన్నారు నాకు ఈ అలవాటు పోదు అన్నాడు అప్పుడు తండ్రి గారు కంటి వెంట ధారధారగా దుఃఖిస్తున్నాడు అండి యో వంశానికి కళంకారం చేసింది అని తండ్రి గారు ఎప్పుడు ఏడిచాడో కుమారుడికి గుండె కరిగిపోయిందండి యో నాన్నగారు ఏడుస్తున్నారే నా వల్ల అని చెప్పి వాడు మనస్సు మార్చుకుని నాన్నగారు ఏదో మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో కరుణగా ఉంది దయగా ఉంది మనస్సు మార్చుకుంటున్నాను కానీ ఒక నెల రోజులు మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వండి ఒక నెల రోజులు నేను తాగుతాను ఏ ఒక్క కండిషన్ మీద అయితే నేను మానేస్తాను నెల రోజులైన్ తర్వాత ఏమిటి తెలిసిన ఈ నెల రోజులు నాతో పాటు మీరు కూడా తాగవలను అన్నాడండి వాడు కండిషన్ పెట్టేశాడు వాడు ఈ నెల రోజులు నాతో పాటు ఇంకొక లోట మీరు కూడా తాగవాలే ఆ కండిషన్ మీద అయితే నెల అయిన తర్వాత నేను ఆపేస్తాను అన్నాడు తండ్రి గారికి ధర్మ సమస్య ఏర్పడిపోయిందండి రామా ఇది ఇంత పైత్ర కుటుంబం విని బాగుపరచాలి నేను చూస్తే నన్ను దింపాడేవిడి దీంట్లోకి అని ఆలోచించి ఆలోచించి ఏం చేయాలి మరి నేను తాకపోతే వాడు ఆపడు వాడు ఆపాలంటే నేను తాగాలి తాగటం అంటే ఇంత హోప్లెస్ ఇంకెక్కడ లేదు అని ఆలోచించి ఆలోచించి ఆఖరికి నిర్ణయం చేసుకున్నాడు వాడు బాగుపడాలంటే నేను ఏదో ముక్కు మూసుకుని నెల రోజులు తాగితే చాలు కదా అని నిర్ణయం చేసుకుని అంగీకరించాడండి సరే రై ఈ నెల రోజులు నీతో పాటు నేను ఒక లోటే తాగుతాను అన్నాడండి అని వీటితో పాటు నెల రోజులు శుభ్రంగా తాగాడండి నెల అయిన తర్వాత కుమారుడు వెంకటేశ్వరుడు పటం అక్కడ పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి దేవా నీ యొక్క సాన్నిధ్యంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇక మీదట నేను తాగనే తాగను కళ్ళు తాగను అని వెంకటేశ్వర సాక్షిగా ప్రతిజ్ఞ చేశాడు పిల్లవాడు తండ్రి ఏమన్నాడు తెలుసు రండి ఒరే నువ్వు మానితే మానేవు నేను మాత్రం మానను అన్నాడంట వాడు చూడండి తండ్రి గారికి అలవాటు వచ్చేసిందండి అలవాటు పడిపోయింది దీని వాసన సుచర చెడ్డ వాసన నెల రోజులు తాగేటప్పటికీ ఆయన మానలేకపోయినాడండి కొడుకు మానే కానీ ఆయన మానలేకపోయినాడు సుచర ఈ విధంగానే నెల రోజులకే ఇంత మార్పు వచ్చినప్పుడు అనేక జన్మల నుంచి కూడ కట్టుకున్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి హరి షట్ షట్ అంటే ఆరు మంది శత్రువులు మనం ఎంత బాధిస్తున్నారో కొంచెం బాగా ఆలోచించాలి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ప్రశ్నను పురస్కరించుకుని ఇదే చెప్పినారని మానవుడు ఎందుకు అధర్మం ఆచరిస్తున్నాడని చెప్పి అర్జునుడు ప్రశ్న చేస్తే ఆయన ఈ లో ఈ జన్మలో వచ్చింది కాదు కామేష క్రోధయేశ రజోగుణ సముద్భవ మహాశనో మహాపాధ్య వైరిణం అనేక జన్మార్జితమైనటువంటి పాప పంకిలం కనుక శ్రీకృష్ణ పరమాత్మ సాధన చేయమంటున్నాను అభ్యాసం చేయకపోతే ఇది దుర్గుణములు పోవండి ఇప్పుడు ఏం చేయో బ్రహ్మాండమునకంతటికి మూలం ఏమిటో కొంచెం ఆలోచించండి సరే ఇప్పుడు అన్ని ప్రపంచ వస్తువులన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి శరీరాలు కనిపిస్తున్నాయి అన్ని కనిపిస్తున్నాయి కదా ఏది శాశ్వతం శాశ్వతమైన వస్తువు ఏదో ఆలోచిస్తాం మొన్న హు ఈజ్ గాడ్ దేవుడు అంటే ఎవరనే ప్రశ్న అర్జునుడు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పారు చెప్పండి రిప్లై ఏంటి శాశ్వత అది దేవుడు అని వెతకండి వెతకాలి మనం ఇప్పుడు ఈ మైకు కొంతకాలానికి పడిపోతుంది ఈ షామ్యాన ఇది అది ఏది చూసిన పోని శరీరం ఇది కూడా కాలగర్భంలో పడిపోతుంది ఏది శాశ్వతం అని బాగా విచారిస్తే మనకు ఐదు కోశములు ఉన్నాయండి స అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి ఐదు పొరలు ఉన్నాయండి ఈ ఐదు పొరలు కూడా కాలగర్భంలో నశించిపోతాయి కానీ దీనికి సాక్షిగా ఉన్నటువంటిది పంచకోశ సాక్షి అది నశంపదండదు అది వల్లనే నేను అనేటువంటి ఎగ్జిస్టెన్స్ అది ఎప్పుడూ పోదండదు పుట్టినా చచ్చిన ఈ శరీరాలు పుడతాయి సరిపోతుంటాయి కానీ అది మాత్రం సాగుదండదు టెంపు చావు లేదు పుట్టుక లేదు ఆ స్వరూపం మనం అయి ఉన్నాం మనం అయ్యుండి కూడా ఈ పుట్టడం చావడం ఎందుకు వచ్చింది దౌర్భాగ్యం ధర్మకి ఎందుకు దాసులైపోయినా చెప్పండి తెలియనందువల్ల అజ్ఞానం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు నాయన తెలు ఎందుకు బాధపడుతున్నారంటే వస్తువు కేవలం జ్యోతిర్మయమైనటువంటి వస్తువు అందరిలో ఉన్నది ఆనందమయమైనటువంటి వస్తువు ఉన్నది అన్ని లాభముల కంటే గొప్ప లాభం అక్కడ ఉన్నది కానీ ఉన్నదని తెలియదు ఉన్నదని తెలియదు అది అన్ని లాభముల కంటే ఎం అపరం లాభం మన ఆరవాధ్యాయులు చెప్తున్నారు అన్ని లాభముల కంటే గొప్ప లాభం అది కానీ తెలుసుకుంటే కదా తెలుసుకుని దానికి సాధన చేసి దాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలండి ఒక రోజులో వచ్చేది కాదండి దిసరా అనేక జన్మల నుంచి సాధన చేయాలి చూడండి మొన్న చెప్పలేదు జన్మాంతర ఇతర శాస్త్రముల్లో చెప్పిన వాక్యం జన్మాంతర సహస్రేషు తపో సమాధి నరాణాం క్షీణ పాపానా కృష్ణే భక్తి ప్రజాయతే కృష్ణుడు భక్తి కలగాలంటే ఒక జన్మలో కాదు అనేక జన్మల్లో ట్రై చేయాలని చెప్పి జన్మాంతర సహస్రేషు తపో నరాపాయే మొన్న కూడా చెప్పినారు చూడండి అనేక జన్మ సంసిద్ధతో ప్రయత్నం చేయాలండి ఈ జన్మలో ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలండి చూరా కానీ ఇంకొక జన్మ అని చెప్పి అనుకోవద్దండి డోంట్ పోస్ట్ పోన్ ఫర్ నెక్స్ట్ బర్త్ ది మేక్ దిస్ బర్త్ ఫైనల్ అది మనం చేయవలసింది కనుక తీవ్రంగా చేస్తే ఎందుకు ఇంకొక జన్మతో అవసరమేమి చెప్పండి తీవ్ర సంవేదనాం ఆసన్నహ పతంజలి చెప్తాడు మీరు కనుక తీవ్రంగా ప్రయత్నం చేస్తే ఈ జన్మ చాలు ఈ జన్మలోనే మానవుడు మోక్షం పొందడానికి అవకాశం ఉంటుంది తన హృదయాన్ని కొంచెం పవిత్రంగా చేసుకుంటే చాలు కనుక ఇంకొక జన్మ ఇంకొక జన్మ చెప్పి వాయిదాలు వేయద్దు ఎందుకంటే ఆ జన్మలో ఎట్లా ఉంటుందో మనకేం తెలిసి చెప్పండిది ఇప్పుడు అన్నీ అనుకూలంగా చక్కగా ఆరోగ్యం అవకాశం భక్తి ఈ వస్త్రం ఇవన్నీ చక్కగా ఉన్నాయి కదా మరి ఈ టైంలో మనం స్ట్రైక్ అయ్యాం అనేటి సాట్ అన్నాడు ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంశం కదా ఇటు ఆరోగ్య పరిస్థితులు అన్ని చక్కగా ఉన్నప్పుడే ఎందుకు సాధన చేయకూడదు చెప్పండి ఒక పట్టణంలోనండి ఒక హై ఉందండి ఆ హై ఒక విద్యార్థి ఎస్ఎల్సీ అంటే ఇప్పుడు ఎస్ఎస్సి కదండి ఎస్ఎస్సి పరీక్షకి అపేర్ అయినాడండి అపేర్ అయిన తర్వాత పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత జ్యోతిష్కుడి దగ్గరికి పరిగెత్తాడు జ్యోతిష్కుడికి చేయి చూపించి ఏమండి నేను పరీక్ష కూర్చున్నాను ప్యాస్ అవుతానా లేదా అని చెప్పి అడిగాడు ఆ జ్యోతిష్కుడు రేఖలన్నీ చూసి నువ్వు ప్యాస్ అవుతావు అన్నాడండి పరమానందపడి వాళ్ళు నాయనతో చెప్పాడు బంధువులతో చెప్పాడు ఓ ఇక డిన్నర్ పార్టీలు బ్రహ్మాండంగా జరుపుతున్నాడు ఎందుకు ప్యాస్ అవుతాడండి సరిగ్గా రిజల్ట్స్ వచ్చినాయండి తప్పాడండి తప్పాడు వాడి నంబరు పేపర్లో లేదండి అప్పుడు జ్యోతిష్కుడి దగ్గర పరిగెత్తాడు ఏమయ్య నీ పేరు ప్రఖ్యాతులు ఎంతో గొప్ప అని చెప్పి నేను మీ దగ్గరికి వస్తే నువ్వు ఇట్లా చెప్పావు కదా ప్యాస్ అవుతావని చెప్పేశావు నేను తప్పేనంటే ఇంతవరకు నేను చెప్పిన మాట ఎప్పుడు అసత్యం లేదు నేను ప్యాస్ అవుతామని చెప్పాను కానీ ఈ సంవత్సరమే ప్యాస్ అవుతామని చెప్పలేదు కదా అన్నాడండి రెండు మూడు దండయాత్రలు అయిన తర్వాత ప్యాస్ అవుతావు అర్థం అది అన్నాడు అండి చెప్పు అట్లా ఎప్పుడు ఉండకూడదండి సార్ తర్వాత తర్వాత ఎప్పుడో ఏ జన్మలోనో మోక్షం పొందుతామని సంకల్పమే మనకు మేక్ దిస్ బర్త్ ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయో మనం చెప్పలేము కనుక శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటి ప్రపంచం కనిపిస్తున్నది కదా వాట్ ఈస్ ది రూట్ ఆఫ్ ది యూనివర్స్ విచారించమన్నాడు సార్ నా నుండి ఈ జగత్తంతా ఆవిర్భవించింది ఇది మత్వా అని పెద్దలు తెలుసుకుని ఏం చేస్తారు చెప్పండి భావంతో కూర్చొని జోడిస్తారటండి భావం జోడి అంటే కేవలం మూటు కాదండి మోటుగా భక్తి కాదది భావం ఎందుకు మనం అసలు దేవుని ధ్యానం చేయాలి అఖండమైనటువంటి ఒక శక్తి కదండి ఆ శక్తి వల్లే ఇదంత మ్యానిఫులేషన్ చూడండి ఆకాశంలో ఒక్కొక్కసారి చూస్తుంటే నిజంగా అసలు ఊహ ఊహాతీతంగా ఉంటుందండి ఏమి ఎన్ని నక్షత్రాలు ఎన్ని గోళాలు ఎంత బ్రహ్మాండంగా అది నడుస్తున్న చూడండి మనకు ఉన్నటువంటి ఈ యొక్క సూర్యుడు నియరెస్ట్ స్టార్ చూడండి దగ్గర ఉన్నటువంటి నక్షత్రం తొమ్మిది కోట్ల మైళ్ళ దూరానికి వచ్చినటువంటి ఒక నక్షత్రం అండి దీని వల్లనే ఇంత ప్రచండమైనటువంటి తేజం ఆవిర్భవిస్తున్నదే చెప్పండి దీని చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నాయే ఒక్కొక్క గ్రహంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయే మరి ఇంకా ఆ సూర్యుడు చుట్టూ ఆ నక్షత్రాల చుట్టూ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు చెప్పండి కోట్ల గొలది కోట్లగొలది మైళ్ళ దూరంలో లైట్ ఇయర్ అంటారు లైట్ ఇయర్ అంటే కాంతి సంవత్సరం కాంతి సంవత్సరాలతో కొలుస్తున్నారండి దాన్ని కోట్ల గొలది మైళ్ళ దూరంలో ఇదంతా ఎవరండి మ్యానిఫ్లే చేసేది కొంచెం చెప్పండి మనకేమైనా ఖర్చుతో ఉన్నదా ఎటువంటి వాళ్ళైనా అడగండి మీరు ఈ ప్రశ్న ఏమండి ఇదంతా ఎవరు చేస్తున్నారో దీనికి కారణం ఏంటి అని అడగండి కొందరు అంటారు ఇది ఏమండి ప్రకృతి నేచర్ అంటారు జడమైనటువంటి ప్రకృతికి శక్తి ఎక్కడుంది చిన్న ప్రశ్న అడుగుతా చెప్పండి ఒక మట్టి ముద్ద అక్కడ పెట్టండి మట్టి ముద్ద తిరగమని చెప్పండి మట్టి ముద్ద గారు తిరగండి అంటే తిరుగుతుందా లేదు కానీ ఇరవై మైళ్ళ సర్కంఫరెన్స్ కలిగిన మట్టి ముద్ద తిరుగుతున్నది ఇప్పుడు చూడండి ఈ అర్త్ అర్త్ అంటే ఈ భూమి ఇరవై నాలుగు వేల మైళ్ళు సర్కల్ఫరెన్స్ నాలుగు వేల మైలు రేడియస్ కలిగి ఉన్నదండి ఎనిమిది వేల డయామీటర్ ఇటువంటి ముద్ద తిరుగుతున్నదంటే ఎందుకు తిరుగుతున్నది చెప్పండి మామూలుగా మంటి ముద్ద ఎందుకు తిరగదు దీన్ని తిరగడానికి కారణం ఏంటి తిరగటం కూడా ఇంత డిసిప్లినరీగా ఇంత కరెక్ట్గా ట్వి సెకండ్ తిరుగుతున్నదంటే ఏ శక్తి వల్ల తిరుగుతుందో కొంచెం ఆలోచించండి ఊరికే తిరగటం కాదు సంవత్సరం అయ్యేటప్పటికి ఒక రెవల్యూషన్ సూర్యుని చుట్టూ పూర్తి చేస్తున్నదంటే ఎంత వేగంతో పోతున్నదో చూడండి సూర్యుని చుట్టూ జరగాలంటే ఇదంతా ఇంత కరెక్ట్గా జరుగుతున్నదండి ఒక చైతన్యమైనటువంటి శక్తి లేకపోతే జరగదండి ఒక ఒక ఊళ్ళో రండి దంపతులు ఉన్నారండి భార్య భర్త భార్య గారికి పూర్వజన్మ సంస్కారం అద్భుతంగా ఉంది ఎప్పుడు దే దైవ చింతన దైవనామస్మరణ ఇవన్నీ చేస్తుంటుందండి భర్త గారికి అంత దైవుడి విశ్వాసం లేదండి ఈ ఇద్దరికి వాద వివాదం జరుగుతుంటుంది ఎవరికి భర్త గారికి భార్య గారికి ఈ దేవుడు ఉన్నాడు అంటుంది ఆయన ఏమంటాడంటే ఆ దేవుడేమిటే మరి మరి ఈ జగత్తంతా ఎట్టా ఏర్పడిందని భార్య అడిగితే ఎట్లా ఏర్పడిందా అణువుడు అణువులన్నీ చేరితే ఒక రూపం వచ్చేసింది యాటమ్స్ యాటమ్స్ అన్నీ ఒకచోటు చేరితే జగత్ ఏర్పడిందని ఆయన వాదన ఈ విధంగా ఉంటే భార్య దాన్ని ఒప్పుకోవటం లేదండి ఏమంటే ఏదో ఒక చైతన్యం శక్తి ఉంటే తప్ప ఇది ఒక వ్యక్తి ఉంటే తప్ప ఇది జరగదు ఒక చైతన్యం ఉండాలని చెప్పి ఈ వాదన ఇద్దరికి తేరటం ఒకనాడు భర్త గారు ఊరికి వెళ్ళాడండి పది రోజులైన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పది రోజుల లోపల భార్య ఏం చేసిందో తెలుసండి ఆమెకి చిత్రకళ ఆర్ట్ ఆర్ట్ ఇదండి ఇది చిత్రలేఖనం చక్కగా వచ్చండి రంగులతోనండి కృష్ణుని యొక్క ఒక పటం గీచిందండి లైవ్ ఫిగర్ సాక్షాత్ మురళి నోట్లో పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పెద్ద లైవ్ ఫిగర్ వేసేసిందండి ఏది బొమ్మ ఎవరు రంగులతో భార్య అత్య ఇంటి మధ్య పెట్టిందండి బ్రహ్మాండంగా ఉంది చూడటానికి న్యాచురల్గా ఉందండి భర్తగారు పది రోజులు అయిన తర్వాత ఇంటికి రాగానే ఈ పటం చూశాడండి భార్య అడిగాడు ఏమే ఈ పటం ఎవరు గీశారో అని ఒకరు గీయటం ఏమిటండి మీరు వెళ్ళిన తర్వాత అణువులు అణువులన్నీ చేరిపోయి ఇటు పటంగా తయారైపోయింది అన్నది బయ దెబ్బకొచ్చిందండి అణువులు అయితే చేరటమైతే మరి ప్రపంచం అంతా అణువుల వల్ల వచ్చిందని మీరు అంటున్నారు కదా ఇది కూడా అట్లాగే చూడండి ఎంత చక్కని పాఠం ఒక వ్యక్తి రాయకపోతే అసలు పటం ఎట్లా వస్తుంది చెప్పండి అని అదే విధంగా జగత్తంతా కూడా ఒక శక్తి ఇదంతా కూడా నడుపుతున్నది ఆ శక్తికి దేవుడు అని మనం పేరు పెట్టాము అంతేనండి కనుక దైవశక్తిని మనం తప్పకుండా డివైన్ పవర్ స్పిరిచువల్ ఎనర్జీ కాల్ ఇట్ గానీదర్ నేమ్ ఏదో ఒక పేరు పెట్టి దాన్ని తెలవండి కానీ ఒక దైవశక్తి అదే శ్రీకృష్ణ పరమాత్మ అహం సర్వస్య ప్రభవ మే మత నా నుండి ఇదంతా ఏర్పడుతుంది అది ఆ విషయం తెలుసుకుని ఆ రహస్యం తెలుసుకుని మహనీయులు ఏం చేస్తున్నారు తెలుస్తుంది దాన్ని గుర్చే చింతన చేస్తున్నారు ఎందుకంటే అది సబ్స్టాన్షియల్ థింగ్ ఏనాటికైనా మానవుడికి ఉపకరిస్తుందండి సరే వస్తువులన్నీ పట్టుకుంటే అది కాలగర్భంలో అవన్నీ నశించిపోతాయి కాబట్టి అవి ఉపకరించవు సార్ ఉపకరిస్తుంటే స్థిరమై శాశ్వతమైనటువంటి వస్తువులు పట్టుకుంటే అది మనకి లాభిస్తుంది మంచిత మహాత్ములైన వారు దాన్ని పట్టుకుంటున్నారు సార్ అహం సర్వస్ ప్రభవ మే మాం బుధ భావ సమన్విత భావ ఊరికి జపం పనికిరా జపం చాలదండి భావంతో కూడి జపం చేయాలి జపం కాని ధ్యానం కాని భావం జోడించాలని నిన్న చూడండి ఓం అని జపం చేయమన్నారు చూకారం అనేది నిరాకారం పరమాత్మ యొక్క స్వరూపం నేను చెప్పలేదండి ఓమిత్యేకా అక్షరం బ్రహ్మ వ్యాహారం ఉచ్చరించండి అంతటితో ఆపినారా మాం అనుస్మరణ్ ఉచ్చరిస్తూ మా అంటే అధిష్టానంగా ఉన్నటువంటి నన్ను స్మరణ చేయండి అంటే ఏదైనప్పటికి జపం చాలదండి భావన జప భావన అర్థం బాగా మననం చేయాలి అప్పుడు ఈ జపం యొక్క పూర్ణమైనటువంటి నిగూఢమైనటువంటి తత్వం మనలో జీర్ణమైపోతుంది కనుక శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని సాధన గురించి చెప్తున్నారండి మచ్చిత్త మాణ బోధయంత పరస్పరం మహనీయులు ఆ దైవ సంబంధమైనటువంటి విషయాలను గురించి ఆలోచించుకుంటూ ఎంతో ఆనందపడుతుంటారు హౌ టు రియలైజ్ గాడ్ మచ్చిత్తా ప్రాణ బోధ పరస్పరం అది తరించాలని అనుకున్న వారి యొక్క కర్తవ్యం చెప్తున్నారండి మచ్చిత్త చిత్తం అంటే మనస్సు మనస్సు సామాన్యులకండి బహిర్ముఖంగా ప్రవర్తిస్తూ ఉంటుందండి బయట పోతుంటుంది ఎందుకు అది సత్యం అని చెప్పి వాళ్ళు నమ్మారు కాబట్టి అటు పరిగెత్తుతుంది ఇది అసత్యం అని చెప్పి ఎప్పుడు వీరు అనుకుంటున్నారో దాన్ని వితిడ్రా చేస్తున్నారు అంటే ఉపసంహరించుకుంటున్నారు ఎక్కడ పెట్టవలను సత్యమైన వస్తువునందు అసత్యమైన వస్తువునందు వారు తక్కిన ప్రవర్తింపజేస్తుంటే మహనీయులు ఏం చేస్తున్నారు అంటే దాన్ని వితిడ్రా చేసి శాశ్వతమైన వస్తువునందు స్థాపిస్తున్నారు ఇంతేనండి భేదం ఇప్పుడు సామాన్యులకి జ్ఞానికి భేదం ఏమిటంటే సామాన్యుడికి కూడా ధ్యానం వచ్చండి ధ్యానం అనేది కొత్తగా ఒకరు నేర్పవలసింది లేదు అందరికీ ఇప్పుడు వీధిలో పోయే వాళ్ళకు కూడా ధ్యానం బాగా వచ్చండి అయితే దేన్ని ధ్యానం చేస్తున్నారు నశించిపోయే వస్తువుల్ని ధ్యానం చేస్తున్నారు చూతలో చూడండి ధ్యాయతో విషయాన్ చూడండి రెండవ అధ్యాయంలోనే కృష్ణవర్మ ధ్యాయతో విషయాన్ విషయములు ధ్యానం చేస్తున్నారు విషయముల నుంచి ఏమిటి ప్రాపంచిక వస్తువుల్ని ధ్యానం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలను ధ్యానం కొత్తగా నేర్చుకోవాల్సింది లేదండి పీపుల్ ఆర్ మెడిటేటింగ్ బట్ అశాశ్వతమైన వస్తువుల్ని ధ్యానం చేస్తున్నారు దాన్ని కొంచెం ఇటు చెప్పండి కీప్ అప్ ది స్పీడ్ బట్ మేక్ ఏ డైవర్షన్ బండికి పోయేటప్పుడు స్పీడ్ అట్లాగే ఉంచండి కానీ ఇటు పోతే నరకం ఇటు పోతే మోక్షం కాబట్టి ఇటు కొంచెం చెప్పండి అంతే ఇంకేమీ లేదండి నరకానికి పోయేటప్పుడు కూడా స్పీడ్ పెడుతున్నారు ఆ స్పీడ్ అట్లాగే ఉంచండి బట్ మేక్ ఏ డైవర్షన్ అంతే పెద్దలు చెప్పేది ఇదే చూ రత్నాకరం చూడండి వాల్మీకి ఇద్దరు చేయడానికి పనులు చేసినాడు కానీ పర్సివరెన్స్ పట్టుదల ఉన్నది వారికి ఆ పట్టుదలని ఇటు రామనామం జపం చేయడానికి ఉపయోగించాడు సార్ ఎంత మహోన్నతమైనటువంటి స్థితిని పొందినాడో మీకు తెలుసు కదండి వారికి పట్టుదల ఉన్నది పట్టుదల ఇద్దరు చెడ్డ మార్గంలో ఉపయోగించారు ఇప్పుడు మంచి మార్గంలో తీసుకు ఇంతేనండి సార్ ధ్యానం అనేది అందరికీ తెలుసు కానీ కుమార్గంలో పెట్టారు ఇప్పుడు మంచి సన్మార్గంలో పెట్టాలన్నది చిన్న దృష్టాంతం చెప్తాను దత్తాత్రేయులు పాదచార్య ఎక్కడికో పోతున్నారండి దత్తాత్రేయులు అంటే అవధూత అవధోత చక్రవర్తి అయిన దత్తాత్రేయులు ఎక్కడికో ఒక మార్గం పోతున్నారండి పోతుంటే దారి రెండుగా చీలిపోయిందండి చీలింది పాను పోవలసిన గ్రామం ఏ మార్గం పోవాలో తెలియదు అప్పుడు సైన్ బోర్డ్స్ లేవండి ఆ కాలం సైన్ బోర్డ్స్ లేవు కాబట్టి రెండుగా చీలిపోతే దత్తాత్రేయులు వారు ఇటు పోవాలా ఇటుకోవాలా అని ఆలోచిస్తున్నారు ఎవరు చెప్పేవాళ్ళు లేరండి కానీ సమీపంలోనే ఒక నది ప్రవహిస్తున్నదండి ఆ నది ఒడ్డున ఒక దస్తవాడు చేపలు పట్టేవాడు గాలం నీటిలో వేసి కూర్చున్నాడండి గాలం వేసి కూర్చున్నాడు వాడు ఒక్కడేనండి అక్కడ ఉన్నది దగ్గరే ఉన్నాడు దత్తాత్రేయులు వారు కేక వేశాడండి నాయనా పట్టే ఆయన ఈ దారి ఎటు పోవాలనో కొంచెం చెప్పబోయే రెండుగా చీలిపోయింది ఇటు పోవాలన్నా అటు పోవాలా అని కేక వేశాడండి దగ్గరే ఉన్నాడు వాడు వింటున్నాడు కానీ పలకలేదండి మరల పెద్దగా కేక వేశాడండి దత్తాత్రేయులు ఏ మార్గంగా వెళ్ళాలో చెప్పదు పలకలేదండి మరలా మూడవసారి గొంతు చించుకున్నాడండి ఎవరు దత్తాత్రేయులు వాడు పలకలేదండి అప్పుడు దత్తాత్రేయులు తానే స్వయంగా వచ్చాడండి ఎక్కడికి ఈ చేపలు పట్టే దగ్గరికి వచ్చాడు ఇంగ్లీష్లో ఒక సామెత్ ఉందండి ఇఫ్ ది మౌంటైన్ డస్ నాట్ కమ్ టు మహ్మద్ మహమ్మద్ మస్ట్ గో టు ది మౌంటెన్ అని ఒక స్వామిత్ ఉందను ఈయన గారు పిలిస్తే ఆయనే వచ్చేశాడండి వచ్చి భుజం తట్టాడు ఏమయ్యా నీకేదైనా చెవుడా అని అడిగాడండి శుభ్రంగా లేదు చెవుడు లేదు కంటి కండిషన్లో ఉన్నాయన్నారు చెవుడు మరి ఎందుకు పక్కనే ఉండి మూడు సార్లు కేక వేస్తే పలకలేదు ఏమిటన్నాడు స్వామి నా దృష్టి అంతా బెండు ఎప్పుడు మునుగుతుందా చేప పడుతుందా దానిమీదే నా దృష్టి ఉన్నదన్నాడంట అప్పుడు దత్తాత్రేయులు వారండి సాష్టాంగ నమస్కారం పెడతాడండి ఆయన ఎంత చక్కని బోధ చేసేవాజా ఒక చిన్న చేప కోసం అన్ని మర్చిపోయినావు ప్రపంచం అంతా కూడా విస్మరించావు నువ్వు మర్చిపోయినావు తుచా ఆ ఏకాగ్రత కనుక భగవంతుడి మీద ఉంటే మానవులు ఎప్పుడో మోక్షం పొందేవారు ఎంత చక్కని బోధన నేర్పేవని చెప్పేసి వారికి నమస్కారం చేసి దత్తాత్రేయులు వారు ఇరవై మంది గురువుల్ని తయారు చేసుకున్నాడు అండి ఎక్కడెక్కడి నుంచి దొరుకుతుందో వారిని గురువుగా చేసుకున్నాడు చేపలు పట్టే దగ్గర ఈ పాఠం నేర్చుకున్నాడు క్షుద్రమైనటువంటి ఏమో విలువ లేనటువంటి ఒక చేప కోసం అని చెప్పి ఈ ఫొగాట్ ది ఎంటైర్ వరల్డ్ ప్రపంచం అంతా మర్చిపోయినాడు చేపని జ్ఞాపకం పెట్టుకున్నాడు అదేవిధంగా భగవంతుని జ్ఞాపకం పెట్టుకుని ప్రపంచాన్ని మరవటం అనేది వీడు నేర్పాడు ప్రపంచం ఇటు డైవర్షన్ చేస్తే బాగుంది అంతే ధ్యానం అనేది అందరికీ తెలుసు కొత్తగా నేర్చుకోవటం చేపలు పట్టే ఎంత ధ్యానం తెలుసునో చూడండి ప్రపంచాన్ని అంతా మర్చిపోయి దృష్టి పెట్టుకున్నాడు ఆ చేప మీద కంటే దైవం మీద కనుక ఎంత వాడు ఎప్పుడో మోక్షం పొందేవాడు అని సరే ఒక చక్కని శ్లోకం చెప్తాను వినండి భూమి పుత్ర పౌత్రభరణ వ్యాపార సంభాషణ ధ్యానం కొత్తగా నేర్చుకోవటం కాదు అని పెద్దలు చెప్తున్నారు పౌత్ర భరణ వ్యాపార సంభాషణే యానధాన్య భోగ యశసా సదా జాయతే సా నందన పదద్వందర విందే క్షణం సామరాజీమ సదన ద్వార ప్రయాణే ప్రభో ఒక కవీశ్వరుడు చెప్తాడు ఏ చింత ఏ ధ్యానము నశించిపోయేటువంటి వస్తువుల మీద జనులు ప్రదర్శిస్తున్నారు ఆ ధ్యానమును కనుక నందనందరుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద ఒక క్షణమైన కనుక వినియోగిస్తే ఇక యముని యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళవలసినటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి ఘంటాపదంగా చెప్పాడు సార్ కొత్తగా నేర్చుకోవాల్సింది లేదు ప్రపంచం మీద అందరికీ ఆసక్తి ప్లీజ్ చేంజ్ దట్ ఇంటరెస్ట్ అది దైవం మీద కొంచెం పెట్టండి అని శ్రీ పరమాత్మ చక్కగా అభ్యాసం అనేది సార్ మహనీయులేనటువంటి వారు చక్కగా ఈ ఆధ్యాత్మిక విషయంలో ఆనందపడుతున్నారు చూడండి మచ్చిత్త మద్గత ప్రాణ బోధ ఎంత పరస్పరం పరస్పరం ఒకరికొకరు చెప్పుకుని ఆనందపడుతున్నారు చూడు ఇప్పుడు ప్రపంచవాసులు కూడా వీళ్ళు సామాన్యమైన ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఆనందపడుతున్నారు కదా ఏం పొందినట్టు చెప్పండి వేస్టింగ్ ద ప్రెషస్ టైం చూడు దానివల్ల పుణ్యమా పురుషార్థం అని చెప్పండి టైం గడిచిపోతున్నదండి ఆయుష్ దినదిన క్షీణించిపోతున్నది ఒక కుండలో కనుక ఒక చిల్లు ఉంటే దాని నీళ్లు పోస్తే ఎట్లా కారిపోతున్నదో ఈ శరీరం అనేది ఒక కుండ దీనిలో ఆయుష్ అనేటువంటి ప్రాణవాయు అనే భగవంతుడు పోసినాడు కానీ ఒక రంధ్రమా చెప్పండి తొమ్మిది రంధ్రాలు నవరంధ్రాలు ఉన్నాయి కారిపోతుందో చెప్పడానికి లేదు ప్రాణవాయువు కనుక ఉండి ఈ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా మంచిదండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ సాధన కూర్చు చక్కగా చెప్తున్నారు మచ్చిత్ మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాత్యం తుష్యంతి చ రమంతి ప్రపంచంలోనండి అనేక ఉపకారాలు ఉన్నాయండి ప్రపంచంలో చాలా ఉపకారాలు ఉన్నాయి అన్నం ఒకరికిస్తే అది ఉపకారం విద్య ఒకరికి దానం చేస్తే విద్యాదానం చాలా మంచిది అన్నదానం మంచిది బహుదానం గోదానం అనేకమైన ఉపకారాలు ఉన్నాయి కానీ ఒక వ్యక్తి అజ్ఞానంలో బాధపడుతుంటే వారికి జ్ఞానం ఇవ్వటం అనేది అన్నిటికంటే శ్రేష్టం అండి ఎందుకంటే మరల పుట్టుక చావు లేకుండా చేయగలగటానికి వీలవుతుంది అన్నం పెట్టినా ఏది పెట్టినా మంచిదే కానీ ఈ ఇది చేసినటువంటి ఉపకారం చేయదండి జ్ఞానదానం చేసినటువంటి ఉపకారం అంత ఇది గొప్పది కాదండి ఎందుకంటే మళ్ళీ వాడు పుడతాడు ఇప్పుడు ఏది అన్నదానం ఇచ్చినా ఏది ఇచ్చినా మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం జరుగుతుంది ఈ విద్యాదానం ఈ జ్ఞానదానం కనుక చేస్తే జనన మరణ రహితమైనటువంటి స్థితిని వాడు పొందుతాడు ఇక ఈ దుఃఖాలు అనేటువంటిది కంప్లీట్గా నాశనం అయిపోతాయి అందుచేత అన్నిటికంటే ఈ జ్ఞానదానం గొప్పదని శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్కి చివరికి చెప్తారు అర్జునే నేను మీకు బోధించినటువంటి శాస్త్రాన్ని మీ ఒక్కల్లోనే ఉంచుకోబాకండి మీరు పది మందికి కనుక బోధిస్తే ఆహా నాకెంత ఆనందం వారు నాకు డియరెస్ట్ నియరెస్ట్ అన్నారు చూడండి భక్తి మయి మామే వైశ్యత్య సంశయ నచు కశ్చిన్ మే ప్రియకృత్తమే తస్మాత్ అియతరో భువి భువి ప్రపంచంలో వానికంటే ప్రీతి పాత్ర నాకు ఇంకా లేడు ఎవరు గీతను చక్కగా తాను జీర్ణింపజేసుకుని ఇతరులకు బోధించేవాడు ఈ అని అడుచుడు కనుక ఈ జ్ఞానదానం చాలా గొప్పదని శ్రీకృష్ణ పరమాత్మనైనా మీరు చక్కగా అనుభవించండి పది మందికి దీన్ని ప్రచారం చేయండి ఇది అన్నిటికంటే చాలా గొప్పది కనుక భగవంతుడు ఎవరో ముందు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఇతరులకు చెప్పాలి నాయన దేవుడు ఇటువంటి స్వరూపం కలవారు కాబట్టి అందరిలో వ్యాపించి ఈ పుష్పమాలలో దారం వలే కాబట్టి ఏ ప్రాణిని కూడా బాధించవద్దని చెప్పి చక్కగా బోధించాలని ఇది మహనీయులు పరస్పరంగా ఓ చోటు చేరుకుని ఇటువంటి విషయాలు ఇటువంటి గోష్ఠులే చేస్తున్నారు అని చెప్పేసి అందువల్ల వాడు జీవితం ఏమైపోయింది సద్వినియోగం అయిపోతున్నారు కానీ కఠియవాడ్ అనే ఒక దేశం ఉందండి కఠియవాడ్ మన ఇండియాలోనే గుజరాత్ గుజరాత్ దగ్గర కఠియవాడ్ అని చెప్పి ఒక ఇది ఉందండి దేశం ఆ ప్రాంతంలో ఏకాంత ప్రదేశంలో ఒక శిల శిల అంటే స్టోన్ స్టోన్ రాతి మీద ఎవరో చెక్కారండి మూడు పద్యాలు అండి ఇంగ్లీష్లో అది ఎవరు చెక్కారో ఎవరికి తెలియదు అక్కడ పేరు కూడా లేదండి ఎంత అద్భుతమైనటువంటి పద్యాలు ఇంగ్లీష్లో చెక్కినారంటే అవి చదివి తినిపిస్తాను జ్ఞాన దానం అంతే ఎంత ఆసక్తితో మానవుడు చెప్తున్నాడు చూడండి దానివల్ల ఎంత మేలు కలుగుతుందో ఒక వ్యక్తి సహసలాడిపోతున్నాడు ఒక ప్రాణి కనుక నేను జ్ఞానం అనుగ్రహింపగలిగితే నా జన్మ ధన్యమైపోయింది అంటున్నాడండి సార్ ఇఫ్ ఐ కెన్ త్రో ఏ సింగిల్ రే ఆఫ్ లైట్ అప్రాస్ ది డార్క్ అండ్ ప్యాత్వే ఆఫ్ అనదర్ ఇఫ్ ఐ కెన్ ఎయిట్ సమ్ సోల్ టు క్లియర్ సైట్ ఆఫ్ లైట్ అండ్ డ్యూటీ అండ్ దస్ బ్లస్ మై బ్రదర్ If I can wipe from any woman's cheek a tear, I shall not have then lived in vain while here. That is the Tenu Kodarasinaram. Ajnāna-tam-muche-nāvṛtam-vaina-yokkani-aṁtaraṅga-mārgambu-nandu Vijñāna-bhāskara-virbhauta-kira-nambu-nandeni vyāpimpa-nopudeni Dharmasam-mūdhata-darigāna-leni nāyātma-sodaru-nuki-harshamudhavai సత్య ధర్మముల నిస్మము సఫలముగా మొదటి పద్యం మూడున్నాయండి ఇంకోటి రెండవ చెప్తున్నాను ఇఫ్ ఐ కెన్ గైడ్ సమ్ సోల్ టు ట్రూత్ ఇన్స్పైర్ విత్ if i can aid some soul to clear a sight of light and duty and thus bless my brother if i can plant within this all of a rosy plant if i can teach one man that god and heaven are near i shall not call them lived in vain while here satya durundai taniyedu noka sahodharunake <speaking> satya tatvam mudalipi athane hrudaya kanjathamulo dharma jignyasa podasu upacheesidayeni రహిణి రోజా పుష్పరాజ కోమలమునై అకలుషితమునైనా ఆత్మలోన స్వాత్మ వివేకము సత్య సుందరముల ప్రీతిని నో నిస్థాపించునేని తన హృదయమంద స్వర్గము దైవతమును గలవనుడు బుద్ధి యునికి గలుగునట్లు చక్కగా దీవి పంగు జన్మము సఫలము గాదవసుధ రెండు మూడవది ఇంకొకటి ఉంది ఇఫ్ ఫ్రమ్ మైండ్ ఐ కెన్ బ్యానిష్ డౌట్ అండ్ ఫియర్ and keep my life at your unto truth lawan kindness if i can scatter light hope and cheer and if i can scatter light hope and cheer and help to remove the curse of mental blindness if i can make joy more more hope let's pray i shall not dwell then live in vain while here anavaratamunaadumanambunobaadhintu bhayasamsayam bulabharadroni సత్యదయా ప్రేమ సాధకముగ నాదు జీవితం చేయ చాలుదేని విజ్ఞానమును అభివృద్ధి నమ్మికయునుసాహముల వెదల్లి ధరని మానవ సంతతి మానసిక అంధత్వ చాలుదేని కష్టములు తగ్గునట్టును క్రమము తోడ ప్రజకునుత్సాహసుఖములు కలుగునట్లు సాయమును నేను చేయంగ చాలుదేని నాదు జన్మము సఫలముగా దేవసుధా జ్ఞానదానాన్ని కోసం పరితపిస్తున్నారండి ముందు తాను తరించాలి ఇతరులు తరింపజేయటానికి మార్గమును బోధించాలి ఇంతకు మించినటువంటి దానం ఇంకోటి లేదండి వాసస్ల కాంచన సర్పిషాం సర్వేషామే దానా జ్ఞానదానం విశిష్యతే అన్ని దానముల జ్ఞానదానం అధికం అయితే ముందు దాను పొందాలి ఊరికే వాచజ్ఞానం చెప్పడం కాదు హీ మస్ట్ రియలైజ్ ఫస్ట్ హీ మస్ట్ సి గాడ్ హీ మస్ట్ సీ గా అప్పుడు ఇతరులకు చెప్తే ఎంతో నమ్మకం కలుగుతుంది అన్నది వివేకానంద చెప్పినారు ఆయన మతం మతం అంటే ఊరికి నోటితో చెప్పడం కాదు రెలి మతం అంటే దేవుణ్ణి ఫేస్ టు ఫేస్ ఎదురుగుండా చూడాలి అనుభూతం చేసుకోవాలి తన హృదయంలో ధ్యానంలో తన స్వరూపం బాగా అనుభవానికి రావాలి అప్పుడు ఇతరులకు చెప్తే ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి లేదండి ఇది ట్రెషర్ ఇది నిధి నిధి అనేది తనలో ఉంది ఈ ఆనందం అనేది తనలో ఉన్నా కూడా మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు అని చూడండి ఇతను బయటకు వెళ్ళి ఏం అడుగుతున్నారు చోటింగ్ ఫర్ ప్లెషర్ చాజ్ యూ రిక్వైర్ సంథింగ్ ఎల్స్ టు మేక్ యూ హ్యాపీ యు ఆర్ బెగర్ అన్నాడండి ఎవరు వివేకానంద బయట ఒక వస్తువు మీద మనం ఆనందం ఆధారపడి ఉన్నంత వరకు మనం బిచ్చగాలని చెంద లెక్కండి సరే రాంగ్ యూ రిక్వైర్ సంథింగ్ ఎల్స్ టు హ్యాపీ యు ఆర్ బెగ్గర్ అనే స్నాడు నిజంగా యాచకులు అనమాట మళ్ళీ నిధి ఉన్నది కదా మళ్ళీ పూర్ణమైనటువంటి ఆనందం ఉన్నది కదా వైకా అది మహనీయులు చేసిన పని అదేనండి ఏకాంతంలో కూర్చున్న బుద్ధుడు చూడండి ఇటు రాజ్య సుఖాలన్నీ ఉన్నాయి తృణీకరించేసినాడు చీ ఇది కాదు ఇవన్నీ సెన్షువల్ ప్లెజర్స్ యానిమల్ ప్లెజర్స్ ఇది మనకి పూర్ణమైనటువంటి సుఖం మనకి ఇవ్వదు అని చెప్పి వాటి మీద విరక్తి కలిగి ఏకాంతమునుక చూడండి కౌపీలవంత కలు భాగ్యవంతీ ది రిచెస్ట్ మ్యాన్ ఎవరు భగవంతుని పారపద్మములను ఆశ్రయించుకున్నారో వారిని మించిన ధనవంతుడు కోటి లేడండి చోర ప్రపంచంలో ఎంతమంది రాజాధిరాజులు ఉండవచ్చుగాక కానీ క్షమామండలేకరుడు రాజాధిరాజులు యొక్క కాళ్ళు పట్టుకుంటున్నారు ఎవరు ఇంకా పెద్ద రాజు పెద్ద రాజులు అంత స్థితిని పొందినప్పటికీ భగవద్భక్తి లేకపోతే వాట్ అని అడిగేసినాడు మళ్ళీ చెప్తున్నాను ఇటువంటి గొప్ప స్థితిలో తెలిసిన కాళ్ళు రాజులు పట్టుకుంటున్నారు అటువంటి స్థితి భగవంతుని మీద భక్తి లేకపోతే ఎందుకు పనికి వస్తాడు ఆయన చెప్పండి అంత్యకాలంలో శ్మశానంలో బూర్జైపోతాడని ఎందుకు పనికిరాడు ఆయన పశ్చిమ దేశంలోనండి ఒక సాధువు ఏకాంతంగా కూర్చున్నాడు ఒక సాధువు ఏకాంతంగా కూర్చుంటే ఒక రాజు ఎత్త ఒళ్ళంత కొవ్వు పట్టింది రాజు అండి దర్పం వస్తున్నాడండి ఆ ఏకాంతంగా ఆ ప్రదేశము ఎంతమందో ఎనుకున్నారు ఆయన ఒక్కడే ముందు వస్తున్నాడండి వస్తుండీ ఈ సాధువు గారు పక్కన కూర్చుంటే కొంచెం తొలగిపోకూడదు కొంచెం తప్పించుకుపోకూడదు లేదండి ఆయన నీదే వచ్చి కాచో ఒక తలు తని ఆయన పాపం కిందకి తోసేశాడండి ఎవరిని సాధువు పాపం కూర్చునేదో ధ్యానం చేసుకుంటూ ఉంటే రాజు అండి బాగా కొవ్వు దర్పం దంభం ఎక్కి అహంకారం అంటే మార్గంగా ఉండా ఉండి ఇదో సాధువు కూర్చున్నాడు కదా పక్క నుంచి పోకూడదు సరిగ్గా వచ్చి కాలుతో ఒక తను తని పోయినాడండి పక్కపక్క నవ్వాడండి ఎవరు ఈ సాధువు గారు సాధువు గారు పక్కపక్క నవ్వితే ఈ వండర్ ఏంటి నేను కాలుతో తనితే ఈయనేమో నవ్వుతున్నాడేమో దేవుడి కారణం తెలుసుకుంటే మంచిదని ఏవండి సాధువు గారు నేను కాలుతో కొడితే నవ్వుతున్నా లేదు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూచాను కాబట్టి నాకు నవ్వు వచ్చింది అన్నాడు ఏమిటన్నాడు బ్రహ్మదేవుడు ప్రాణులందరినీ సృష్టించేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్తలు ఒక పని ఇచ్చాడు డ్యూటీ ఇచ్చాడు రాజులకి రాజ్యం పరిపాలించే డ్యూటీ ఇచ్చాడు గాడిజెలకి కాల్తో కన్నే పని ఇచ్చాడు నువ్వు గాడిజి పని నువ్వు తీసుకున్నావు ఏమని చెప్పి నాకు నవ్వు వచ్చింది అన్నాడు ఆ దెబ్బతో సిగ్గుపడి కాళ్ళ మీద పడతాడండి రాజుగారు ఎంత పొరపాటు క్షమాపణ కోరుకున్నారండి సరే లేకపోతే అండి అరంగుళం కొవ్వు అండి ఈ విధంగా దర్పం చూడండి దంభం దర్పం ఇది జనులకు పట్టి పీడిస్తున్నది అన్నది కనుక శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇవన్నీ ఇప్పుడు కాదండి దైవాసుర సంపత్ విభాగ యోగం పదహారవ అధ్యాయం వస్తుందండి పదహారు ఇప్పుడు ఇంకా రెండు అధ్యాయములు అయ్యేటప్పటికి మనకి భక్తి షట్కం పూర్తి అవుతుందండి ఇక జ్ఞాన షట్కంలో ప్రవేశించేటప్పుడు నిజంగా ఊహించటానికి లేనిటువంటి బోధండి మానవుడు అది తెలుసుకునే లేకపోతున్నాడు అండిసేపటికి ఏదో పువ్వులు వేయటం ప్రార్థనలు చేయటం ఏదో ప్రదక్షిణ చేయటం తీర్థయాత్ర ఇదే తెలుసుకుంటున్నాడు కానీ తన స్వరూపం ఏమిటో ఎవడు విచారి చేస్తున్నాడు చెప్పండి ఇది చాలా అవసరం అండి నిజంగా తన స్వరూపం తెలుసుకుంటే హ్యాపీనెస్ తనలో ఉండదని చెప్పి తెలుసుకుంటే ఈ బయట సుఖాలకి చిల్లరగా పరిగెత్తుతాడండి ఎవడైనా చెప్పండి శంకరాచార్యులు వారు చెప్పినారు నాయన ఇంట్లో పాయసం చేసుకున్నావు ఇంట్లో పాయసం అంటే పరవాణం చేసుకున్నావు బయట వెళ్ళి అడుక్కోవలసిన గ్రహచారం నీకేం పట్టింది అని అడిగాడండి సరే స్వగృహే పాయసం అటతి దుర్మతి దుర్మతి తెలివి తక్కువ వాడు చేస్తాడు ఆ పని చూడండి స్వగృహే పాయసం ఇంట్లో పాయసం చేసుకున్నావే లక్షణంగా తినవయ్యా ఆనందపడవయ్యా ఇతరులకెళ్ళి నువ్వు భిక్షాటనం చేసి అక్కడ ఏదో పచ్చడి మెతుకులు తద్దన్నాం అడుక్కోవలసిన గ్రహచారం ఏం పట్టింది చూడండి అటతి దుర్మతిహే చూ ఇంకో తోట చెప్పారు ఇంకొక ఉపమానం అదే పుస్తకం అండి మహావాక్య దర్పణం ఏమిటంటే గీదలకి ఒక ఆయన అండి పాయసం పోయిస్తున్నట్టు అండి పాయసం వలసగా చేసినటువంటి పాయసం దోసట్లో అందరికీ ఎందుకంటే దరిద్ర నారాయణులు మనం తినే పాయసం వాళ్ళు కూడా తింటే బాగుండని ఒక సేటు అందరికీ బీదలందరికీ పాయసం పోస్తున్నాడు ఇట్లా దోశళ్ళు పట్టుతుంటే తాగుతున్నారండి పాయసం ఒక బీద వాడుకండి చెయ్యి ఉందండి ఇంకో చెయ్యి లేదండి అవిటి వాడు చెయ్యి ఉంది వాడు ఏం చేస్తున్నాడంటే ఇట్ట ఇట్లా చేయి పట్టాడండి పాయసం కోసం దోశడంతా నిండింది నిండిపోయి ఇట్లా కారిందండి ఇట్లా కారింది కొంచెం ఏది పాయసం కాస్తే వాడు ఎవరుకున్నాడు తెలుసుని ఈ కారింది ముందు నాచితే తర్వాత దీన్ని తాగుదావని ఇట్లా అన్నాడు ఇది కాస్త ఆ దృష్టాంతం శంకరాచార్య ఎట్లా చూసాడో చక్కగా దాంట్లో మహావాక్య దర్పణలు చూడది శృత్య ఇది అసలు సుఖం ఈ చేతిలో ఉన్నది శుభ్రంగా తాజేస్తే పోయేది కదా వీడి దీంట్లోంచి బ్రాంచ్ ఇది హెడ్ సుఖం ఇది బ్రాంచ్ సుఖం ఇది ఈ బ్రాండ్ సుఖం తాగటానికి ప్రయత్నం చేశాడు వాడు హెత్వాటర్స్ రాలిపోయిందండి కింద ఇట్లా అనేటప్పటికి ఇది కాస్త కింద పడిపోయింది ఎంత చక్కని దృష్టాంతం సుఖముఖం బాహ్యం అపేక్షతేడి కోర్పరం కోర్పరం అంటే మోచయి మోచయి నాగుతున్నాడు ఈ విధంగా ప్రపంచవాసుల పరిస్థితి మహనీయులు చక్కగా బయట కొంచెం ఎప్పుడైనా గమనించుకొని మనం చేసేది పొరపాటు అని ఈ టైం ఇంకెంత ఉన్నదో మనకి తెలియదు భవిష్యత్తులో ఉండే కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసి మనం రియలైజ్ చేసి మన యొక్క స్వరూపాన్ని చక్కగా అవగాహన చేసుకోవాలండి ఏ దానివల్ల వచ్చే లాభం ఏమిటని మీరు అడుగుతారేమో నోటితో చెప్పటం కాదండి అది కంటిన్యూవస్ హ్యాపీనెస్ వితౌట్ ఎనీ బ్రేక్ రాత్రి నిద్రలోనండి జనమైనటువంటి సుఖం మనం అనుభవిస్తున్నామండి మేలుకుని అది అనుభవిస్తాడు దాని సమాధి లేక తురియం సూపర్ కాన్షియస్ గంటల గంటలు గంటల గంటలకి ఇప్పుడు చూడండి బాగా మెడిటేషన్లో కనుక మన మనస్సు నిలిస్తే ఎవరైనా భోజనానికి రమ్మని అడిగితే ఎంత బాధ కలుగుతుందంటే చెప్పడానికి ఇప్పుడు ఎవరైనా ఏమండి మీరు కూర్చుని ఇక్కడ కూర్చుంటే అన్నానికి పిలిస్తే ఎంత ఆనందంగా పరిగెత్తుతాడు చూడండి భోజనానికి పిలిచాడు కదా ఈ ధ్యానంలో మాత్రం ఎవరైనా పిలిస్తే పోబుద్ధి కాదండి ఎందుకంటే ఈ భోజనం వల్ల కలిగే ఆనందం కంటే పది రెట్లు కాదు వెయ్యి రెట్లు ఆనందం అనుభవిస్తున్నాడు దాన్ని వదలదండి ఇప్పుడు దూడ దూడ తల్లి పాలు తాగుతున్నదండి ఆవు పాలు ఆవు పాలు తాగుతుంటే మీరు తాడు పెట్టి లాగండి లాగండి చూడండి రాదు ఎందుకు రాదు అమృతం అమృతం తాగుతుంది వీడు ఎవడో లాగుతున్నాడని చెప్పి బాధపడుతున్న దానికి అదేవిధంగా ఈ ధ్యానంలో నుండి మహాత్మలు అపరం లాభం ఏ లాభం కూడా దీన్ని దించింది లాభం లేదంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇట్ హైయెస్ట్ ప్రాఫిట్ అండ్ గ్రేటెస్ట్ బెనిఫిట్ అది ప్రపంచంలో ఉన్నటువంటి లాభాలన్నిటికంటే గొప్ప లాభం నాయన కొంచెం తెలుసుకుని దాన్ని అనుభవించవయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు ఏ చెప్పి అతిముక్తున్నారండి అది చాలా ముఖ్యం ఇది అందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఇవ్వండి దేవుడి గుడిలో మేమంతా పూజ చేస్తున్నాం అంతర్ముఖం లోపల దేవుడున్నాడు పంచకోశముల లోపలని మీరు చెప్తున్నాడు ఈ పుస్తకాలు చెప్తున్నా మాకేం బోధపట్టలేదు ఏదో పటం లేకపోతే విగ్రహం ఎదురుగుండా ఉంటే దండాలు పెడుతున్నాం ఒక రెండు పుష్పాలు వేసిపోతున్నాం అంతే మాకు తెలిసింది కానీ ఏనాటికైనా లోపల పరమాత్మ నాడు అని చెప్తున్నారు కదా ఈ ఇంటర్నల్గా ఎప్పుడు మారుతుంది మా దృష్టి మేము ఊరికే బయట మాత్రం పూజలు చేస్తున్నాం పుష్పాలు వేస్తున్నాం అంతర్ముఖంగా మా మనసు ఎప్పుడు మారుతుంది చెప్పండి లోపల దేవుడు అనేది అని చెప్పి మీరు చెప్తున్నారు ఏ దృశ్యం ఏది కనిపిస్తుందో అది నశించిపోతుందని చెప్తున్నారు కదా అని కొందరు ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి ప్రశ్న అందరికీ అర్థమైందా ఈ బాహ్య వస్తువులు అన్నీ కూడా కాలగర్భంలో పోతాయి కదా కూర్చోండి దేవాలయములు కానీ దేవుళ్ళు కానీ విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా పోతాయి కదా లోపల సచ్యదా అది మాత్రం పోదండి మరి అటువంటి భక్తి మాకు కలుగుతుంది ఏదో బయట దేవుడు కనిపిస్తున్నాడు ఒక విగ్రహంలోనే ఇప్పటికి మేము దండాలు పెడుతున్నాం ఈ బాక్య భక్తి అంతర్భక్తిగా ఎప్పుడు మారుతుంది అని ప్రశ్నలు అడుగుతున్నాడు చాలామంది దానికి కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నాడు ఆయన డోంట్ వరీ వచ్చినంగా బాక్యంలోనే పూజ చేయండి ఆరాధన చేయండి నేను కాచూ కూర్చుంటాను ఐ షాల్ బి వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ మీ హృదయంలో కనుక దైవభక్తి చక్కగా అంకురిస్తే భక్తి భావన ప్రీతి భావన హృదయ భావనకి చక్కగా ఉంటే నేను వెంటనే మీకు ఇంకా ఆ భక్తిని జ్ఞానంగా మార్చేటువంటి అవకాశం కలుగు చేస్తాను చూ లోపల భగవంతుడున్నాడనేటువంటి విశ్వాసం మీకు కలిగేటట్టు నేను చేస్తాను ఆ శ్లోకం చూడండి పదో అధ్యాయం పదో శ్లోకం సతతయుక్తం భా ప్రీతిపూర్వకం దాని బుద్ధియోగం తం ఏ మాము దామి మీరు కనుక హృదయపూర్వకంగా భక్తి పూర్వకంగా ధ్యానం పూజ ఇవన్నీ చేస్తుంటే ఐ షుల్ బి వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ టు గివ్ యూ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ అంటే వివేకం మీలో ప్రవేశింపబెడతాను ఏడు వివేకం నేచర్ నేను శరీరం మనస్స బుద్ధ ఇంద్రియములనేటువంటి విచక్షణ శక్తి మనకి వస్తుందండి అప్పుడు అప్పుడు చక్కగా విచారణ చేస్తాడు ఇంకా పుష్పాలు ఇదంతా ఆపేస్తాను జపాలు తపాలు అన్ని మూలం పెట్టి నేను నా నిజస్వరూపమే ఇది ఎప్పుడు కలుగుతుంది బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ బై ది బ్లెస్ ఆఫ్ ది ఆల్ మైటీ ఆ మహనీయుని యొక్క దయ వల్ల మనకి కలుగుతుంది ఆ దయ ఎవరి మీద కలుగుతుంది అందరి మీద కాదు భజత ప్రీతి పూర్వకం ప్రీతి పూర్వకంగా చాలా మంది పూజ చేస్తున్నారు భజిస్తున్నారు కానీ ప్రీతి కలుస్తున్నదా హృదయం కలుస్తున్నదా ఒక చోట జరిగిన విషయం చెప్తాను సంక్షేపంగా ఒక భాగ ఒక లక్షాధికారి ధనవంతుడు తన ఇంట్లోనండి భాగవతం చెప్పిస్తున్నాడు భాగవతం ఒక పౌరాణికుని పిలిచాడు ఎట్లా చెప్తున్నాడు అంటే అనర్గళంగా భక్తి భావంతో చెప్తున్నాడు వందల మంది వచ్చి వింటున్నారండి ఆయన ఇంట్లో పొద్దున పదకొండు పది నుంచి పన్నెండు వరకు జరుగుతుందండి ఏది భాగవత కాలక్షేపం ఒకనాడు ఏమైందో తెలుసు ప్రహ్లాదోపాఖ్యానం జరుగుతున్నదండి ప్రహ్లాదోపాఖ్యానం మహాభక్తిలో చెప్తున్నాడు ఇది తన్మయుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఈ భక్తిలో తన్మయుడు ఒకరికండి ఆనంద బాష్పాలు రాలే ఆనంద బాష్పాలు ఆ భక్తిలో తన యజమానుడు ఆలోచిస్తున్నాడు ఆహాహా నా ఇల్లు ఎంత పవిత్రమైపోయింది ఒక భక్తుని యొక్క ఆనంద బాష్పాలు నా ఇంట్లో రాలిన అంటే ఏడు తరహాలు తరించిపోతాయని పెద్దలు చెప్పారే ఆహా ఈ పుణ్యం ఎవరిచ్చాడు ఇదిగో ఈ భక్తిభావం గల వాడిచ్చాడని అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాడిని అక్కి ఎవరు యజమానుడు ఆయా ఆగవయ ఆగవయ్య అందరూ వెళ్ళిపోయినారు పురాణం అయిపోయింది ఏవండి మీ కంటివెంత ఆనంద బాష్పములు రాలితే నాకు ఎంత మహాపుణ్యం వచ్చినట్టు కాబట్టి మీరు ఈరోజు ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి అని రాజభోజనం ఏర్పాటు చేశాడండి ఎందుకంటే ఆనంద బాష్పాలు రాల్చాడు కాబట్టి రాజభోజనం వెళ్ళిపోయినాడండి మరుసటి రోజుండి ఇంకొక ఆయనకు వచ్చిందండి ఆయన కూడా అట్లాగే కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించాడండి ఈ ఇదంతా చూసేటప్పటికి ఆయనకి ఆవేశం కలిగి ఒక సభలో చెప్పేశాడు పురాణం జరుగుతుంటే ఓ శ్రోతలారా ఎవరెవరికి ఆనంద బాష్పాలు భక్తిలో ఇక్కడ వాళ్ళందరూ మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అన్నాడండి జనరల్గా ఆనంద రాసిన రాల్చే వారందరూ భోజనం చేసి వెళ్ళండి ఏ అట్లాగే కొందరికి రా బాష్పాలు వస్తున్నాయి వాళ్ళందరూ భోజనం చేసి ఒక సోమరిపోతండి వాడికి తిండి మీద ఆసక్తి అండి వాడు అక్కడ కూర్చున్నాడు ఎంత నలుపుకున్నా ఆనంద బాష్పం రాలేదండి నీళ్లు కార్లా అందువల్ల వాడు ఏం చేశాడంటే వెనక వంట చేస్తున్నారు అండి వంట అటు వెళ్ళాడు వంట లేదు దగ్గరికి వంట అయినా రెండు మిరియాలు ఇవ్వడు మిరియాలు మిరియాలు నోరుకుని ఆ కారం కంటో పెట్టుకుని కూర్చున్నాడు అండి ఇక్కడికి వచ్చే సభలో ఓ చల చల చల చల నీళ్లు ఆ కారం దెబ్బకండి కారం దెబ్బకి నీళ్లు రావుతున్నాయి అప్పుడు యజమానుడు ఆహాహా ఇన్ని దొరకంతా చుక్క చుక్క ఆనంద బాష్పం రాల్చాడు వీడు కుండెడు కుండెడు రాలుస్తున్నాడు ఆ వీడెవడ అరే రేరే ఎంత భక్తి ఎంత భక్తి అందరికంటే పెద్ద పేట వేశాడండీ వాడికి ఆనంద వాష్పాలకి ఏ చేశాడు ఈ సోమరు వెళ్ళి ఇంకో సోమరికి చెప్పాడండి ఇక్కడ అన్నానికి మంచి ఉపాయం రా దొరుకుతుంది ఇక్కడ ఏం లేదు రండి మిరియాలు తెచ్చుకుంటే సరిపోతుంది వాడు ఇంకో సోమరు వెళ్ళి అట్లాగే ఆ మిరియాలు అడిగి నోరీ పెట్టుకుని కూర్చున్నాడు వాడు బాగా రాల్చేశాడు ఈ విధంగా జరుగుతుంటే నెల పూర్తి కాకముందే వంటాయన గారు వచ్చాడండి యజమానుడు గారు మిరియాలు అయిపోయినాయి అన్నట్టు ఎట్లా అయిపోతాయి అర కేజీ మిరియాలు తెప్పించాను అట్లా అయిపోతాయి స్వామి అర కేజీ తెప్పింది నిజమే పావు కేజీ పులుసు చారికి వాడాను పావు కేజీ ఆనంద బాష్పాలికి వాడాను అన్నాడట ఏట్రా మీ భక్తులు ఇట్ట మిరియాలు పెట్టుకు వస్తున్నారు అంతేగాని భక్త ఇదండి కనుక ప్రీతిపూర్వకం ప్లీజ్ అండర్లైన్ శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటి భక్తులు ఎప్పుడు ఒప్పుకోరండి ఇది సతయుక్త భా ప్రీతిపూర్వకం ప్రీతిపూర్వకంగా ఎవరు నన్ను భజిస్తుంటారో దామి బుద్ధియోగం తం ఏ మాము వారికి నేను జ్ఞానం ఇస్తాను జ్ఞానం అంటే విచారణాశక్తి వారి హృదయంలో నేను జ్ఞానదీపం వెలిగిస్తాను కంపాథమహమ తమ నాశయాత్మోదీపే భాస్వత ని బోధ చెప్తుంటే అర్జునుడు గారు కొంచెం ఆపి కృష్ణ మీ బ్రహ్మాండమంతైనా కూడా మీ యొక్క ఐశ్వర్యం విభూతి వ్యాపించున్నది కానీ కొన్ని కొన్ని వస్తువుల్లో చెప్పండి ముఖ్యమైనటువంటి వస్తువులు దేనిలో మీరు ఎక్కువ ప్రభావంతో ఉంటారో దయచేసి సెలవివ్వండి అని అర్జునుడు ప్రార్థన చేస్తాడు భావేషు చివే విస్తరేణా దానికి భగవానుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు నాయన అన్ని చెప్పటానికి ఇప్పుడు అవకాశం లేదు సంక్షేపంగా ముందు ఒక జనరల్ గా చెప్పేస్తున్నాను ఏంటంటే అహమాత్మా కూడా చే ప్రాణికోట్లన్నిట్లో కూడా మొదలు మధ్య నేనే అనేసిన జనరల్ గా చెప్పేశాడు సర్వభూతాశయస్థిత ఏ ప్రాణి నా చరోచర ప్రాణి కోట్లో నేను వ్యాపించున్నానని జనరల్ గా చెప్పి ఇంకా పర్చికులుగా కొన్ని చెప్తున్నారు చూ చెట్లు అనేకమైనటువంటి వృక్షాలు ఉన్నాయి అశ్వత్ సర్వ వృక్షానా రావి చెట్టు చెట్లన్నిట్లో రావి చెట్టులో నేను ప్రభావం కనుకనే ఇప్పుడు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తుంటారు అదేవిధంగా పర్వతముల్లో హిమాలయ పర్వతం ఏ శ్రోత సా నదులు నదుల్లో గంగా నది లేకపోతే దైత్యులు దైత్యుల్లో ప్రహ్లాదులు ప్రహ్లాదుని పేరు చక్కగా గీతలో ప్రవేశించిందండి చూడండి ఎంత పుణ్యాత్ముడు ప్రహ్లాద్యాస్ విద్యలు ప్రపంచంలో చాలా విద్యలు ఉన్నాయి అధ్యాత్మ విద్య విజ్ఞానం ఈ నాలెడ్జ్ అధ్యాత్మ విద్య అన్నిటికంటే గొప్పదండి ఇపోతే యజ్ఞములు ఓ రాజస్వ యజ్ఞం అశ్వమేధయజ్ఞం ఎన్నో ఉన్నా ఆ పేరు చెప్పలేదండి ఏం చెప్తున్నారు యజ్ఞానం జపయజ్ఞం స్నేహి జపయజ్ఞం ఈ విధంగా కొన్ని కొన్ని ముఖ్యమైన చెప్పి లాస్ట్లో నేను పూర్తి చేస్తున్నారు నాంతో మమ దివ్యాం విభూతీనా పరంతప ఏషదోదేశ అర్జునే దీనికి అంతులేదు జనరల్గా చెప్పేస్తున్నాను ఏమిటో వినోద్మత్సత్వం శ్రీమదూర్జితమే వత్వదేవా అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం ఎక్కడెక్కడ ఉత్సాహం ఎక్కడెక్కడ ఆనందం ఎక్కడెక్కడ ధైర్యం ఉంటుంది అక్కడ నేను ఉంటాను జనరల్గా చెప్పాల్ చానండి సరే అంతటికి అర్థమైందండి ఎక్కడ ఉత్సాహం ఎక్కడ ఆనందం ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని చెప్పి ఇప్పుడు ఈ కనిపించేటువంటి విశ్వం అంతా నాలో ఒక పార్ట్ అండ్ పార్షన్ ఒక భాగం ఒక అణు అని చెప్పాడు సార్ బ్రహ్మాండం అంత అయినటువంటి చరాచరి ప్రాణికొక్క ఎంతో పెద్దది కదా సార్ విష్ణ్యాహమి ఏకాంశైన దితో జగత్ ఒక పార్ట్ అన్నమాట ఇది ఇక విశ్వరూపాన్ని గురించి రేపు వస్తుందండి పదకొండవ ధ్యాయం బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి స్వరూపం ఈ రోజు విభూతి యోగంలో ఇటువంటి చక్కని సిద్ధాంతములు చెప్పి శ్రీకృష్ణ పరమాత్మదేవి ఉపసంహరిస్తారు హరి భూ భవట్టు మంగళ మారు పముల గు మంగళోరణి నమారు సా చే Da-da-da-da. <laughs>